ప్రార్థం చేశాను పరిశుద్ధులకు ఏం చేయాలి మీకు స్థుతులు స్తోత్రాలైనా అబ్రహా ఇస్థాకు యా కోపల గొప్పదేవా మీకు వందనాలను అయినా ప్రవ్వా ఈ యొక్క మీ మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క సన్నిధికి మరోసారి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకెంతో వందనాలనైనా మీ యొక్క కృపలో మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకెంతో వదనాలు ప్రవ్వ అనేకమైన శ్రమలలో మేముంటుండగా ప్రవ్వా ప్రతి దాంట్లో నుంచి సులువుగా మమ్మల్ని తప్పిస్తూ నడిపిస్తున్నందుకు మీకెంతో వందనాలైనా ఆటంకాలు ఎన్ని ఉన్నా గానీ ప్రవ్వా మీకు సమస్తము సాధ్యమేనైనా నీటికి కూడా ఏ ఆటకం లేదన్నారు ప్రభా కాబట్టి నైనా ఈ యొక్క బైబిల్ స్టోరీ ద్వారా మీరు మహిం పొందామని ప్రార్థిస్తున్నాం అనేకమైన విషయాలు మీరు మా తను మాట్లాడుతున్నారు సమాప్తికి సంబంధించిన విషయాలు మీరు మాట్లాడుతున్నారనైనా మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా తన మీ కొరకు జీవించాలా అన్న విషయాలను మీరు మాకు నేర్పిస్తున్నారైనా దాన్ని బట్టి మీకు వదనాల్సింది ప్రభా వాటిని మేము జ్ఞాపకం చేసుకోని ప్రవ్వ నెమరేసుకుండా లాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా జీవానికి వాటిని మేము ఓ ప్రవ్వాటిని అమలు పరుచుకోవాలా తండ్రి వాటిని అమలు పరుచుకోవడమే కాదు ప్రవ్వా మీ కొరకు సాక్షిగా మేము జీవించాలా అటుని కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మీ రాకరవర్గం అందరినీ సిద్దపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియ సెప్టెంబర్ రెండు వేల సంవత్సరం కాలము త్వరగా సమీపించున్నది చాలా త్వరగా సమీపించున్నది ఆయన రాకడకు సంబంధించిన సమయము ఎంతగానో త్వరగా సమీపించున్నదన్న విషయం మనం అర్థం చేసుకుంటాం నాహోము హోము గ్రంథానికి సంబంధించిన విషయాలు కూడా అదే నా గ్రంథము అంత ఆయన రెండవ రాకరకు సంబంధించింది కదా యోన గ్రంథము ఆయన మొదటి రాకరకు సంబంధించినది అయితే గ్రంథము రెండవ రాకరకు సంబంధించిన విషయాలు దేవుడు మనకు చూపించింది ఇవి ఏ పుస్తకాలలో మనకు కనిపించవు ప్రపంచమంతటా మీరు ఏ బైబుల్ స్టడీ కాలేజీలో చూసినా కూడా ఇవి మనం కనిపించావు ఎందుకంటే వారికి అది అనుగ్రహించబడలేదు దేవుడు ఒక తరానికి ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు దానికి మనం మననాలు చెప్పాలా ఎందుకంటే దేవుడు మనల్ని ఆ తరంలో నిలబెట్టినాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఏ పుస్తకాలను మీకు కనిపించావు ఏ క్యాసెట్లను కనిపించవు ఎందుకు కనిపించావు అంటే మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలా వీటిని స్వీకరించే వాడికి దాని ప్రకారంగా జీవించే వాడికి ఆయన బయలుపరుస్తాడు ఆయన జ్ఞానమందు అభివృద్ది పొందుట దేవుని చిత్తం అని కొలసీల రాష్ట్ర పత్రికల చూపించింది కాబట్టి మనము ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అనే తీర్మానించుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు కాబట్టి కొంతకాలానికి మనము నాహము గృంధము ఐదవ భాగం నాలుగో భాగం తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా దేవుని యొక్క సేవకులను వాడు ఏ రీతిగా హింసించున్నాడు అన్న విషయాన్ని దేవుడు వస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు మన శరీరాలన్నీ కృషించిపోతున్నాయి కదా వయసు కూడా దాటిన్నది మనముంటున్న సిటీ జీవిత విధానాలు కూడా అంతకంతకే భయంకరంగా దిగజారిపోతున్నాయి కాబట్టి తాజా ఆహారం కొద్దు తాజా గాలి కొదువైపోయింది మంచి నీరు కూడా కొదువైపోయింది హైదరాబాద్ అంతా భయంకరంగా తయారైపోతుంది సరే రాబోతున్నది మంచిగా ఉంటాయా దినములు చెడ్డవి కదా దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోమన్నాడు ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రికల్లో మనం పౌల నుంచి నేర్చుకుంటాం కాబట్టి ఇది సద్వినియం చేసుకునే సమయము పైగా కొంత రెస్ట్ కూడా తీసుకునే సమయం అందుకే కావచ్చు భవిష్యత్ అనే ఒక రెండు మూడు వారాల నుంచి మన బైబిల్ చెడికి కూర్చోలేకపోతున్నాం సరే అంటే ఇది ఎందుకు అలసటకు సంబంధించిన సేవ కానే కాదు కదా నా కాడి చాలా సులువైంది అన్నాడు కాబట్టి సరే ఆయన కాడి సులువైంది ఆయన భారము తేలికైంది కదా ఆయన కాడి తేలికైంది ఆయన భారం తులువైంది ఎప్పుడు అంటే ఆయన వాక్యము మనము ధ్యానించినప్పుడే ఆ వాక్యానికి ఆసక్తి చూపించి దాని పట్ల మనకు ఎంతో ఎక్కలేని ప్రేమ కలిగి మనం జీవించినప్పుడే అది తులువైందిగా అనిపిస్తుంది లేకపోతే ఈ అహిక విచారాలన్నీ మనల్ని కృంగతిస్తూనే ఉంటాయి సరే ఎన్ని ఏమున్నా గానీ వాటిని ఛేదించుకొని మనము ముందుకు పోవాలనేది సరే ఈరోజు నవహోమ బృందము ఐదవ భాగంలోనికి మనము వెళ్తుండగా రెండవ అధ్యాయాన్ని మనం చూడాల ఎందుకంటే మొదటి అధ్యాయం అంతా నినివే పట్టణము ఏ రీతిగా నాశనము కాబోతున్నది అన్న ప్రవచనానికి సాదృశ్యంగా ఉంటే లేక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తుంటే ముఖ్యంగా నినివే పట్టణం గురించి మనం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం యుగ సమాప్తిలో ఈ పట్టణము తిరిగి బయటకు వచ్చింది ఎందుకంటే మీ ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఒక స్థలంలో ఈ వాక్యాన్ని మనం చూసినాం చూడండి మొదటి అధ్యాయంలో కొన్ని వారాల మనం ఒక విషయాన్ని ధ్యానించినాం అది ఎప్పటికీ కూడా పదకొండు పన్నెండు పదమూడులో ఎక్కడ ఉంటుంది చూడండి పద్నాలుగో వర్షంలో నినివే యహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు బట్టి నినివేని బట్టి నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక ఎందురు నీ దేవతా ఆలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనము చేతును నీ పేరు పెట్టుకుని వారంటే సరే ఎవరు కూడా నినివే అని పేరు పెట్టుకోరు కదా నినివే నా పేరు నినివే అని పెట్టుకుంటాడు ఎవరన్నా కదా సరే దీని అర్థం ఏంటంటే ఎన్నటికి ఆ నినివే అనే పేరు తీసుకునే వాళ్ళు కనిపించరు తిరిగి ఆ పట్టణానికి మళ్ళా పేరు పెట్టే వాళ్ళు రారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి జరిగి కూడా ఎంతకాలం అయితుంది ఎవరికైనా జ్ఞాపకం ఉందా నాహోమ గ్రంథము ఏ సంవత్సరం ఏడు వందల నలభై సంవత్సరం క్రీస్తు పూర్వం నినివే పట్టణము ఏ రీతిగా ధ్వంసమైంది అన్న విషయాన్ని మనము నాహోమూస్తున్నాం కొంతకాలం నుంచి అది నామరూపాలు లేకుండా ధ్వంసం అయిపోయింది ఈ పద్నాలుగో వర్షంలో దేవుడు ఏం జ్ఞాపకం చేస్తుందంటే నీ పేరు పెట్టుకున్న ఇకను పుట్టక యుద్దురు వాగార్దం చేసుకోండి నీవు పనికి మాలిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను పనికి మాలిన వాడనే విషయాన్ని మనం కొంత కాలం క్రిందట ధనించం పనికి పనికి అంటే పనికి మాలిన పనికి ఫిట్ కాని అని అర్థం కదా పనికి మాలిన వీడికి ఏమి చేత కాదు అసలు సేవకులు అనేవాళ్ళు ఎట్లుంటారు సేవకి సిద్ధపడిన వాళ్ళు నువ్వు సేవకు పనికి రాగు అంటే అర్థమేంది పనికి మాలిన వాడంటే వీరికి చేత కాదు దేవుని సేవ చేయడానికి చేత కాదు అన్న విషయానికి సాదృశ్యం ఉంది నినివ పట్నం ఒకప్పుడు అది పశ్చాత్తాపడి గోనె పట్టలు కట్టుకుని దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకొని జీవించిన పట్టణం సరాసరి వంద సంవత్సరాల తర్వాత దాని స్థితి దుస్థితికి దిగజారిపోయింది అన్న విషయాన్ని ఈ యొక్క పద్నాలుగో వర్షాలు చూపిస్తున్నారు కాబట్టి దీని పేరు పెట్టుకున్న వారు ఎప్పటికీ ఇక పుట్టక ఎందరు కాబట్టి ఎవరు కూడా దీన్ని అసలు దాని అడ్రస్ అయి తీరొచ్చు తువ్వ కళలో కూడా ఆ నినివే పట్టణము కనిపిస్తలేదు వాటి దేవుడు దాన్ని ఆదితీగా కఠినంగా శిక్షించాడు సరే మనకు ఒక విషయం తెలిసి ఇవి శారీరకమైన లేక ప్రకృతి సహజంగా ఇవన్నీ నెరవేర్చినాయి కానీ ప్రవచనాలన్నీ ఆత్మీయంగా నెరవేరాల్సిందే ఎందుకంటే అవి తిరిగి రావాల్సిందే అన్నాడు దేవుడు వాటిని తిరిగి రప్పిస్తాడు కాబట్టి ఇవన్నీ మన కాలంలో నెరవేరుతాయి అన్న విషయాన్ని జ్ఞాపక చేస్తుంది మనం యోన గ్రంథం అనేసినప్పుడు కూడా అదే చూసినాం అవన్నీ యుగ సమాప్తిలో జరగబోతున్నాయి వారికి దృష్టాంతములుగా జరిగి యుగ సమాప్తిలో బుద్ధి కలగడానికి కొరకై మీకు రాయబడ్డాయి అన్నాడు పౌలు కాబట్టి ఇవన్నీ తిరిగి రావాల్సిందే అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు ఇవన్నీ ఇంకా తేటమైతాయి ఇవి ఎప్పుడు నెరవేరినాయి అన్న విషయము మనకి అనుమానాస్పదంగా ఉంటది కానీ ఎప్పుడైతే ధ్యానిస్తామో ఇది కచ్చితంగా మన కాలమే నెరవేరుతుంది అనేసి నువ్వు దృఢమైన నిశ్చేతకు వస్తావు చూడండి రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం రెండవ అధ్యాయము మొదటి వచ్చినం లయకర్త నీ మీదకి వచ్చున్నాడు యకర్త కదా దీని గురించి ఛాన్సాలు విన్నారు మీరు సరే లయకర్త అంటే టీవీ లయకర్త అని సినిమా థియేటర్ లయకర్త అని ఇంకేమేమో వచ్చినాయి కదా బోధలు నేను విన్నాను కొన్ని సంవత్సరాల క్రితం లయకర్త అంటే టీవీ ఒక లయకర్త అనేసి ఒక పాస్టర్ బోధిస్తుంటే నేను విన్నా అట్లనే హాలీవుడ్ సినిమాలు లయకర్తకి సాదృశ్యం అని విందండి అసలు మనకు తెలిసిన విషయమే దుష్టుడే లయకర్త ఈ లోకమంత వాణి స్వాధీనంలో ఉంది అన్న విషయాన్ని మనం ధ్యానించిన మనకు తెలిసిన విషయం అది కాబట్టి లయకర్త అంటే కేవలము దుష్టుడికే సాదృశ్యం కాబట్టి లయకర్త నీ మీదకి వచ్చినాడు అంటే దుష్టుడు ఆ సైతాను ఏ రీతిగా వచ్చాడు నీ మీదికి నినువే నీ మీదికి లయకర్త రాబోతున్నాడు అన్నప్పుడు నువ్వు బాగా అర్థం చేసుకోవాలా ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే ఆ లయకర్తకి వేరేగా ఉంది అదే రెండవ అధ్యాయము మొదటి వచ్చినం లయకర్త అంటే ఇంగ్లీష్ బేబల్లో ఏముందో మీరు చూస్తారు లయపరచడం అంటే ఎప్పటికీ కూడా అది జ్ఞాపకానికి రాకుండా తుడిచి లయం చేయడం అంటే లయం అంటే ఎప్పటికి కూడా జ్ఞాపకానికి రాకుండా తుడిచి వేయబడడం అనేది అంటే ఎప్పటికీ జ్ఞాపకానికి రాకుండా తుడిచి వేయబడేది తుడిచి వాడు అని అర్థం జ్ఞాపకానికి రాకుండా తుడిచి వేసేవాడు అంటే ముక్కలు ముక్కలు చేసేవాడు అని ఇంగ్లీష్ బైబుల్ చూడండి ఫస్ట్ వాళ్ళు పచ్చిలో హీ హూ స్కాటర్స్ హ్యాస్ కమప్ బిఫోర్ యువర్ ఫేస్ హీ హూ స్కాటర్స్ అంటే మొత్తము చెల్లా చేసేవాడు నీ మీదికి రాబోతున్నాడు అని అర్థం సరే తెలుగు బైబుల్లో ఉన్న వాక్యానికి ఇంగ్లీష్ బైబుల్ వాక్యానికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి లయకర్త నీ మీదికి వచ్చినాడు కానీ ఇంగ్లీష్ లో ఏముందంటే he who scatters you ante na he who scatters has come up before your face he who scatters ante chella chedaru chese vadu nee meediki raabothunnadu sare layakarta ante telugu lo layakarta ante eppadiki gnyapakaniki raakonda turchi vesevaadu nimitiki raabothunnadu kaani ikade emundi english bible lo chella chedaru chese vadu ninna chella chedaru chese vadu nimitiki raabothunnadu సరే ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైతుంది లయకర్త మీదకి వస్తుంటే సైతాన్ని మీదకి వస్తున్నాడు అనే చెప్తుంటారు సున్నాయాసంగా దాన్ని అట్లా కొట్టేసి వెళ్ళిపోతా ఉంటాం మనం కానీ ఎప్పుడైతే ఆ ఇంగ్లీష్ బైబుల్లో వాక్యం ఇచ్చినప్పుడు హీ హూ స్కాటర్స్ అంటే చెల్లా చెదరేసేవాడు నీ మీదికి రాబోతున్నాడు అన్నప్పుడు సరే ఎవరు చెల్లా చెదరన్న విషయం మనకు తెలుసు కదా ఇవన్నీ దేవుని యొక్క సంకల్పం చొప్పుననే నెరవేరుతున్నాయి అన్న విషయం కూడా మనకు తెలుసు ఆయననే వాళ్ళని నియమించండి నిన్ను చెల్లా చెదర చేస్తే వాళ్ళని నియమించింది సరే సైతాను వాడు ఆత్మ వాడు ఎట్లొచ్చి చెల్లా చెదరేస్తాడు వాడు చేయలేడు కాబట్టి వాడు వాణి అనుచరులు రాక తప్ప వాణి అనుచరులు వచ్చి ఎవరిని చెల్లా చెదరేస్తారు నినివే పట్టణస్తులని కాబట్టి ఈ లోకము నినివే పట్టణానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే అది విచ్చలివిడిగా జీవిస్తుంది అది తిరుగుబాటు తనం చేసింది పాటలు వర్షిప్ చేస్తుంది ఉపాసలు ఉంటది అన్ని ఉంటది కానీ అది తిరుగుబాటుతనం చేసి దేవుని వాక్యాన్ని ఉల్లంఘించింది దేవుని వాక్యాన్ని త్రునీకరించింది అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని త్రునీకరించడం అంటే ప్రభునే తృణీకరించడం అని అర్థం కదా నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని నువ్వు స్వీకరించబోతే ప్రభుని తృణీకరించినట్లే కదా ఎందుకంటే ఆయననే వాక్యం కదా కాబట్టి మనం ఆ రీతిగా అర్థం చేసుకోవాలా నీ దగ్గరకి ఎప్పుడైతే సత్యము ప్రకటింపబడినప్పుడు నీ దొచ్చినప్పుడు సత్యం దాన్ని నువ్వు స్వీకరించకపోతే ప్రభుని నువ్వు ఆ దినము తెలివేసినట్లే ఎందుకంటే రెండే విధాలు నువ్వు అబద్దానన్నా ఆశ్రయించాలా సత్యనన్నా ప్రేమించాల అబద్దాన్ని ఆశ్రయిస్తే ప్రభుని తిరిగి తెలివేసినట్లు అంటే నువ్వు రక్షణ పోగొట్టుకున్నట్లు నీ కలిగిన దానిని పట్టుకు గట్టిగా పట్టుకున్నామని అన్నాడు నీ రక్షణ పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త గుణమన్నాడు గొప్ప జనం ఎందుకు రక్షణ పోగొట్టుకున్నారు అన్నప్పుడు ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది ఈ మనం కొన్ని విషయాలు చూస్తాం అవన్నీ తీరిగ్గా వ్యాఖ్యలకు అనుసారంగా కాబట్టి చెల్లా చేసేవాడు లయకర్త అంటే ఉదాహరణకి ఒక గుంపు ఉంది అనుకోండి ఇక్కడ ఇప్పుడు మీరు అంత ఒక గుంపు లాగున్నారు వారానికి ఒకసారి రోజు ఇక్కడ కూర్చొని మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించిపోతున్నారు మీరు రకరకాల ప్రాంతాలలో చెదిరిపోయారు అనుకోండి మీ పరిస్థితి ఏమిటది మీకు ఒక గ్యాపట ఒక గుర్తింపు అటు ఉంటుందా ఉండదు కదా వారానికి ఒక రోజు ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు గుర్తింపు లాగుంటుంది ఎప్పుడైతే మీరు చెదిరిపోయారంటే మీకు గుర్తింపు ఉండదు కాబట్టి లయకర్త వచ్చి చలాచర చేసినప్పుడు గుర్తింపు అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళ గుర్తింపు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడైతే మనం ప్రభుల్లో ఐక్యత కలిగి ఉంటామో మనకి గుర్తింపు ఉంటది కానీ ఎప్పుడైతే ఆ ఐక్యత నుంచి మనం బయటికి వెళ్లిపోతామో మనల్ని వాడు సునాయాసంగా చెదరగొడతాడు సరే రెండు విషయాలు బాగా అర్థం చేసుకోండి లయకర్త చెదరగొడతాడు ఒకటి రెండవది దేవుడు కూడా చెదరగొడతాడు ఎందుకు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించారంటే ఒక జగలు కూర్చొని మీరు సువార్త ప్రకటిస్తారా మీరు మన సర్వలోకానికి వెళ్ళాలి లేదా మన ఆయన నిన్ను చెల్ల చదర చేయాలా లేదా ఎలా చేస్తాడు స్టెఫన్ కాలం నుంచి చూస్తాం స్టెఫన్ తర్వాత చెల్ల చదరవాలి సేవకులందరు లేకుంటే అందరూ రెండే ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు అంతియోకయా అనే భాగంలో లేక ఎరుశలే లో ఎరుశలే ఒక సంఘాన్ని స్థాపించిండ్రు అంతియోకయా అనే ఒక అనిల ప్రాంతంలో ఒక సంఘాన్ని స్థాపించిరు ఈ రెండు స్థలాలేనే సేవ చేస్తున్నారు కాబట్టి దేవుడు స్టెఫెన్ జీవితంలో మనం చూసినప్పుడు స్టెఫెన్ యొక్క మరణాన్ని ఆమోదించాడు కదా సౌలు పౌలుగా మార్చబడినప్పుడు స్టెఫెన్ ఎప్పుడైతే మరణించిండో అప్పుడు వాళ్ళంతా దేవుని సేవకులు అందరూ శిష్యులందరూ చెల్లా చెదిరి ప్రపంచమంతటా విస్తరించి ఆ రీతిగా క్రైస్తవ సేవ లేక దేవుని యొక్క వాక్యము ప్రపంచమంతటా ప్రకటించబడింది మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని ఆయన ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చకపోతే నిన్ను చెల్లె కాబట్టి అది ఒక పాయింట్ కాబట్టి రెండో విధానంగా చూస్తే చెల్లా చేయడం అనేది దుష్టుడే నిన్ను చెల్లా ఎందుకు అంటే మీరు ఆయనలో ఐక్యత లేనప్పుడు మన ప్రభులు నువ్వు ఐక్యత కలిగి లేకపోతే నివసించకపోతే ఐక్యత ఎప్పుడొస్తాది బ్రదర్ మనం అందరం వర్షప్ చేస్తున్నాం దేవుడు ఐక్యత లేదంట లేదా ఇరవై వేలకు మించిన క్రైస్తవ గుంపులున్నాయి డినామినేషన్స్ ఉన్నాయి తెగలున్నాయి ఇరవై వేలకు మించిన తెగలున్నాయి మరి వీళ్ళ ఐక్యత అవి ఆ రీతిగా విడిపో ఆ రీతిగా తెగల్లాగా విభజింపబడే ప్రపంచమంతా విస్తరించినాయి కాని అవన్నీ తిరిగి ఆయనలోనికి ఐక్యత కలిగి రావాల్సిందే ఎప్పుడొస్తుంది అప్పోస్తుల బోధ వాళ్ళలో తిరిగి స్థిరపరచబడినప్పుడే ఆ ఐక్యత వస్తుంది ఈ రోజు అపోస్తుల బోధ లేదు ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎందుకంటే అపోస్తుల బోధ అని చెప్పుండే వాళ్ళు కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్న విషయాలు మనం ఎన్నిసలో చేసినాం ఎందుకంటే వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారని యశగ్రంథంలో మనం ఎన్నిసలో చేసినాం ఇరవై అధ్యాయంలో వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారు ఎప్పుడు నువ్వు మరణంతో నిబంధన చేసుకుంటావు సత్యాన్ని ధృవీకరించినప్పుడే నీ దగ్గరికి వచ్చిన ఆ యొక్క నువ్వు స్వీకరించినప్పుడు మరణం నుంచి నువ్వు ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం ప్రభు నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యుద్ధకు రాలేరు అంటే జీవంలో రాలేరు నీత జీవంలో మీరు ఉండలేరు కాబట్టి మార్గము సత్యము జీవమైన ఏ సుప్రభు నిన్న నువ్వు తృఢీకరించినప్పుడు నీకు లేదు జీవం లేదు మార్గం లేదు సత్యం ఉండదు కాబట్టి వాటి అన్నింటినీ తిరిగి అనే దానికి సంబంధించింది నా గ్రంథం నేను ఎప్పుడు పొందుకుంటా విషయమే ఈ యొక్క రెండవ దిన చూస్తాం క్రైస్తవులకు సాదృష్టమైన ఈ యొక్క నినివే పట్నం లేక ప్రపంచంలోని దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్న నినివే పట్టణం మీదికి లయకరత రాబోతున్నాడు అంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది కూడా కానీ తప్పదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి నీ దుర్గమునకు కావలి మార్గములో కావలియుండము నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము నీ మీదికి లయకర్త వచ్చినప్పుడు నువ్వు వాడిని ఎదిరించాల్సింది బోయ్ వానితో సమాధాన పడుతున్నావు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు యుగ సమాప్తిలో క్రైస్తవ జీవం ఏ రీతిగా తయారైందంటే లయకార్తతో సమాధాన వాడు వాడు ఇంకా సునాయసంగా నిన్న ముక్కలు ముక్కలు చేస్తాడు ఇంగ్లీష్ ఉంది ఈ బైబుల్లో స్కాటర్స్ అనే ఉంది హూ స్కాటర్స్ అంటే నిన్ను మొత్తం ముక్కలు ముక్కలు చేసి లోకమంతతో విస్తరింప చేస్తాడు అంటే నామరూపాలు లేకుండా పీసెస్ పీసెస్ అయిపోతావు ఇంగ్లీష్ ఇంకొక బైబుల్ అట్లేదు కింగ్ జేమ్స్ ఇది ఏంది కింగ్ జేమ్స్ వర్షన్ ఏది ముక్కల్ ముక్కల్ గా చేస్తుంది ఇంగ్లీష్ బాగుందాక చూసినప్పుడు పీసెస్ పీసెస్ ఆ పదం ఉంది అక్కడ నిన్ను పీసెస్ పీసెస్ చేసే వాడు రాబోతున్నాడు అని ఉంది అక్కడ కాబట్టి లయకర్తకు సంబంధించిన విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి దుష్టుడు ఏ రీతిగా ముక్కలు ముక్కలు చేయబోతున్నాడు ఎట్లా నిన్ను చెదరగొడుతున్నాడు సరే సౌలు సౌలు ప్రభుని నమ్ముకోక దుష్టుని సంతానం లాగానే ఉన్నాడు కదా మత ప్రవీణ అంటే పాత నిబంధన విధానాల కాలంలో ఉన్నాడు అంటే ప్రభుని గ్రహించలేని స్థితిలో అంటే రక్షణ అనుభవం లేనివాడు కాబట్టి ఆయన దేనికి సదృష్టంగాడు లయకర్తకి సదృష్టంగా ఉన్నాడు మనం అందరం ఒకప్పుడు లేకర్తకే వాణి ప్రతినిధుల ఉన్నాం ఎప్పుడైతే ఏసు స్వీకరించినమో సత్యంలోకి వచ్చినామో వాణి బంధకాల నుంచి వచ్చినాం మనం కాబట్టి ఇప్పుడు ప్రభు పక్షంగా మనం నిలబడుతున్నాం కాబట్టి వాడిని స్పష్టంగా అర్థం చేసుకోనికి ప్రయత్నిస్తున్నాం మనం దేవుడే మనకి వాటిని చూపిస్తుండ్రు కాబట్టి నువ్వు ఏసు తరఫున ఉండాలా లేకర్త పక్షం ఉండాలా కాబట్టి ఈ గుంపు లయకర్త పక్షంగా ఉండి ఈ యొక్క నినివే పట్టణస్థుల మీదకి రాబోతున్నారు కాబట్టి సర్పములు తేళ్లకు సంబంధించిన బోధమైన చూసినాం ఈ ఐదవ ముద్ర విప్పబడినాక ఆరవ ముద్ర కాలానికి ఏం జరుగుతుందన్న విషయాలు మనం కొంత కరెక్ట్ అయితే చూసినాం కూడా చూస్తాం త్వరలో మనము ఒకసారి చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలైపోతే మనం కేవలం డైరెక్ట్ ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోవాల్సింది ఎందుకంటే అక్కడి నుండి అది యుగ అక్కడే ఉంటుంది కాబట్టి కాబట్టి మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్లిపోవలసిందే ఒకసారి చిన్న ప్రవర్తలకు సంబంధించింది ఎందుకంటే చిన్న ప్రవక్తలకు సంబంధించిన విషయాలు ఎవరు ధ్యానించారు కానీ అసలైన అక్కడ ఉన్నాయి జైస్రంథం పెద్ద ప్రవర్తల గురించి దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటారు చిన్న ప్రవర్తల గురించి ఎవరు ధ్యానించారు చిన్న ప్రవక్తలు పాత నిబంధన కాలానికి ముగింపులో కనిపిస్తున్నారు మనకు కాబట్టి దేవుడే వాళ్ళని జాగ్రత్తగా వారి సందేశాన్ని మన అక్కడ పెట్టి అది మన బాధ్యత అది నుంచి నేర్చుకోవాల్సింది కాబట్టి యుగ సమాప్తిలో ఏముండబోతుందన్న విషయాలు ఈ యొక్క చిన్న ప్రవర్తన నేర్చున్నాడు దేవుడు అవి మనం నేర్చుకుంటాం కొంతకాలం నుంచి ఇక్కడ నా గ్రంథంలో కూడా అదే విషయాన్ని మనం చూస్తున్నాం సరే మళ్ళీ చూడండి రెండవ వచ్చం దోచుకుని వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొని నన్ను వారి ద్రాక్ష వలలను నరికివేసి నన్ను అతిశయాస్పదముగా ఇస్రాయిల్లకు వాలే యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును సరే ఇసరించి మనం చూస్తున్నాం అని తిరిగి యాకబు గురించి చూస్తున్నాం కదా చూడండి మరోసారి అతిశయాస్పదం అంటే తెలుసా ఎవరికన్నా అతిశయాస్పదం అంటే ప్రభులో అతిశయించడం అంటే డాంబికంగా ఉండడం అంటే ప్రభులో డాంబికంగా ఉండడం ఈ లోకంలో చాలా ఈ లోకంలో డాంబికంగా ఉంటారు అంటే ఆడంబరంగా గంభీరంగా గర్వంగా ఉంటారు గర్విస్తా ఉంటారు అతిశయించడం అంటే గర్వించడం కాని మనము ప్రభునంటే అతిశించేలా ఆ యొక్క కలవరి శిలందే మనం అతిశయించాలా అని ఉంది వాక్యం కాని ఇక్కడ దేని గురించి చూడండి దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా కొట్టుకుని నన్ను కాబట్టి ఖచ్చితంగా విషయం దోచుకున్నవారు అంటే నయకర్త అనుచరులు దోచుకుని వారు సర తేళ్ళకు సాదృశ్యం దోచుకున్న వారు తేళ్లకు దోపుడు సొమ్ము అంటే గొప్ప గొప్ప జనము వాళ్ళు దోపుడు సొమ్ముగా దోచుకుంటారు అంటే గొప్ప యొక్క ఆశలన్నీ గుంజుకుంటారు వారి జీవన మూల ఆధారాన్ని వాళ్ళు పట్టేసుకుంటారు అని మనం కొంతకాలం చూసినాం గొప్ప జనం యొక్క జీవన మూలాధారం ఏం చెప్పండి నువ్వు ఈ లోపాల బ్రతాలంటే నీ జీవాధారం ఏది నువ్వు నెలకి సరుకులు తెచ్చుకోవాలా వస్తువులు తెచ్చుకోవాలా ఇంట్లో అవన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలా అవి నెలకి అవన్నీ తెచ్చి పెట్టుకుంటే నువ్వు తక్కిన అవన్నీ అవన్నీ బంద్ అయిపోతే నీ జీవనాధారం పోయినట్టే ఈ లోకంలో అసలు మన జీవాధారము ఆయననే కానీ ఈ లోకంలో శరీరంలో మనం జీవించాలన్నప్పుడు జీవనాధారం మనకు అవసరం కాబట్టి వీళ్ళు వాటిని అన్నిటి దోచుకుంటారన్నాడు వారిని దోకుడు సొమ్ముగా పట్టుకుని వారి ద్రాక్ష వలలను కాబట్టి ఎప్పుడు గొప్ప జనం సాదృష్టం బాగా అర్థం చేసుకోండి వారి ద్రాక్ష వలలను అంటే కాబట్టి గొప్ప జనం అంతా అంటే మరణించబోతున్నారు అన్న విషయం ఇది కొంత కష్టమే నాకు కూడా కొంత కాలం క్రింద నిజంగా చనిపోతే వాళ్ళని ఎట్లా తిరిగి వస్తారు వాళ్ళని దేవుడు తిరిగి రక్షింపజేస్తారు అనేసి మనం మత వార్త ఇరవై హధ్య ఎన్నిసార్లు జానించిన మరోసారి చూస్తాం వాళ్ళు నిజంగా శారీరకంగా మరణించినాక దేవుని సన్నిలో ఎట్లా వస్తారంటే దేవుని సన్నిధిలో ఆత్మలో తిరిగి వస్తారు అంటే పునరుద్ధానం పొంది అనే సన్నిధిలో వస్తారు అనే విషయం రెండొమ్మి చూసినాం కొంతకాలం క్రింద వీళ్ళంతా ఎవరు మహాశ్రమల నుంచి బయటకు కాబట్టి వాళ్ళంతా మరణించి గొడపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలను బుత్కోవాల్సిందే గొడపిల్ల రక్తం అక్కడెక్కడ ఉంది ఆయన ఎప్పుడూ చనిపోయింది కదా బట్ అది నిజంగా శారీరకమైనది కాదు ఆ విధానం గొర్రె మహాశ్రమలలో గొడపిల్ల రక్తంలో అంటే ఆయన వాక్యంలో అప్పుడు వాళ్ళు స్థిరపడుతున్నారు అంతవరకు వాళ్ళు ఆయన వాక్యంలో స్థిరపడలేదు వాళ్ళంతా నశించిపోయినవారు కానీ బయటికి అంటే వారి హృదయంలో నన్ను గనపరుస్తున్నాయి వారి పెదములు నన్ను గనపరుస్తున్నాయి గాని వారి హృదయాలు నాకు బహుదూరంగా ఉన్నాయని ఎందుకన్నాడు గొప్ప జనం గురించి అంటున్నాడు వాళ్ళు బయట పాటలు పాడుతుంటారు వర్షపు చేస్తుంటారు హళలియ హళలియ అని వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తుంటారు ఎందుకంటే దేవుని నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించదని ఉంది హళలియా హళలియా హళలియ అంటే అది వ్యర్థమైన రీతిగా నువ్వు ఏమి అర్థం కాకుండా ఎట్లా వర్షప్ చేస్తావు ఆయన నిన్ను బాగా రుచి చూసి ఆరాధించాలి కదా ప్రభు ఆ ప్రభు ఆ అంటే నీకు ఏం అర్థం లేదు అందులో కాబట్టి ఈ విధాలలో నేర్చుకోవాలా ఆయనని ఏ రీతిగా మనం ఆరాధించాలా సరే ఇప్పుడు మనం ఆయన ఎట్లా ప్రార్థన చేయాలా అన్న విషయాలు నేర్చుకోవడానికి మనకి రాలేదు మనం ఈ యొక్క నాహోమ గ్రంథంలో విషయాలు జరించడానికి వస్తున్నావు ఎందుకు వాళ్ళు వ్యర్థంగా మన ప్రభు నామాన్ని ఉచరిస్తా ఉంటారు ఉదాహరణకి నువ్వు ఏ నామం తీసుకుంటావు ఆయన వాక్య నిస్తున్నావు మన వ్యర్థంగా తీసుకున్నట్టు ఆయన పేరు ఏ స్టవ్ గంభీరంగా పాటలు పాడుతున్నావు పరిశోధన పొందుకుంటున్న చెప్పిన వాక్యని ధృవీకరిస్తున్నావు ఈ లోకాన్ని ఆశ్రయించకూడీ అన్నాడు మరి నువ్వు వేస్తూ నమ్ముకున్నప్పుడు మన ఈ లోకాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు ఆయన చెప్పిన ఏ వాక్యాన్ని ధృనీకరించిన నువ్వు ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచరించడమే ఆయన నామాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు ఆయన వాక్యాన్ని కూడా అనుసరించాలా దాని ప్రకారంగా జీవించాలి ఎందుకని చెప్పబడ్డ సత్యాన్ని నువ్వు స్వీకరించాలి ప్రభు చెప్పిన వాక్యమే కదా కాబట్టి దాన్ని తగినట్టు నువ్వు జీవించాలా జీవించకపోతే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచరించట్టు నువ్వు ఉత్త వర్షప్ చేసుకుని పోతున్నావు కానీ నీ హృదయంలో నీకు ఎప్పుడు కూడా సంతోషం ఉండదు ఎందుకంటే నీకు ఆయన గురించి ఏం తెలియకుండా నువ్వు ఆరాధన చేస్తున్నావు నీకు ఎప్పుడు కూడా సంపూర్తి ఉండదు నీ హృదయంలో తృప్తి అనేది ఉండదు ఇప్పుడు మనము ప్రార్థన చేసింటే తృప్తి కూడా ఉండదు ఎందుకంటే బైబల్లో ఉంది అక్కడ భాషల్లో ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతుంది నీకేం అర్థం కాదు పైక బయట నుంచి వచ్చిన వాడికి అర్థం కాదని ఉంది కొంత రాష్ట్ర బయట నుంచి వచ్చిందని కొన్ని భాషల్లో ప్రార్థన చేస్తుంటే వానికి ఏమర్థం అవుతుంది అని ఉంది వాక్యమాడ అనేసి భాషలో ప్రార్థన చెయ్యొద్దు అని అనలేదైనా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ పర్సనల్ ప్రేయ టైంలో నువ్వు భాషలో దేవుణ్ణి స్తుంచచ్చు ఆరాధించచ్చు ఒకవేళ నీకు భాషల అర్థము చెప్పే వరముంటే ఇంకా మంచిదే అంటాడు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మళ్ళీ ప్రవర్చన వరమే అంటు కాబట్టి ప్రవాసన వరాన్ని ఆసక్తితో ఆపేక్షించండి అని అన్నాడు లేకపోతే ఇవన్నీ నీకు ఎప్పటికర్థం కావు ఈ ప్రవసనలు ఏ రీతి అర్థం చేసుకున్నావు జీవితాంతం యుగ సమాప్తిలో ఉండి నీ కాలం ముగిస్తున్నా గానీ ఇవి అర్థం లేని స్థితిలో ఉన్నారు ఎందుకున్నారు అంటే నువ్వు ఇంకా పసిపిల్లలాగానే శరీరంలో పేదవాడమైన ఆత్మలో ఇంకా పసిపిల్ల జీవితంలోనే మనం ఉంటున్నాం కాబట్టి మన అతిశయము కేవలం యేసు ద్రాక్ష వలలను నరికివేసినను అతిశయాస్పదముగా ఇస్రాయలకు వలే యహోవా యాకబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును అంటే ఒకప్పుడు వాళ్ళకి ఉన్న అతిశయము ఇప్పుడు లేదు అని చెప్తుంది ఇక్కడ చూడండి మొదలసారి వాళ్ళకి లేదు ఇప్పుడు అతిశయం మన ప్రభు మన అతిశయం ఒకప్పుడు వాళ్ళకి అతిశయం ఉండే ఇప్పుడు లేదు అంటే చూడండి మొదటిసారి నేను చదువుతాను అతిశయాస్పదముగా ఇస్రాయల్ కు అంటే ఒకప్పుడు ఉన్నట్లు యహోవా యాకోబు సంతతికి మరలా అంటే వాళ్ళు పోగొట్టుకున్నారు వాళ్ళు అతిశయాస్పదమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు ప్రభునందు గర్వించే ప్రభునందు అతిశయించే జీవితాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళు శారీరకమైన ఇసా గురించి మాట్లాడుతుండే ఇది క్రైస్తల గురించి మాట్లాడుతుండే ఈ వాక్యం అతిశయాస్పదంగా ఉన్న ఇస్రాయలీలు దాన్ని పొగట్టుకున్నారు కాబట్టి ఆత్మీయ ఇసాయలు దేవుని ఇస్రాయేల్ అంటే క్రైస్తవులు ఉంది బైబుల్లో వృత్తి నిబంధనలో దేవుని ఇస్రాయేల్ అంటే క్రైస్తవులకు సంబంధించింది ప్రభునంది వాళ్ళని అట్లా తయారు చేసుకున్నాడు దేవుడు వర్షుధ జనాంగంగా తయారు చేసుకున్నాడు స్పేస్ అన్నాడు పవన్ అవ్వడానికి రాష్ట్రపతి గల అంతరంగం నేను యూదున్ మార్చుకున్నాడు అబ్రాహ్ణకు సంతానంగా మార్చుకున్న గ్రంథుల రాష్ట్ర పదకొండు చూపిస్తున్నారు మనకి ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇవన్నీ సత్యా కాబట్టి ఇక్కడికి అది మారుతుందా ఈ నాహోమ గ్రంథంకి వచ్చినప్పటికీ నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నవాడైనా ఆయన వాక్యం కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉంటది అది పాత నిబంధన కాలంలో ఒక రీతిగా కృత నిబంధన కాలంలో ఇంకో రీతిగా ఉండదు ఆ రీతిగా మనం ప్రకటిస్తామంటే ఖచ్చితంగా మనం అబద్దాన్ని ఆశ్రయించిన వాళ్ళమే కాబట్టి ఒకప్పుడు అతిశయాస్పదంగా ఉన్న ఈ ఇస్రాయేలీలు తిరిగి వారి అతిశయాన్ని పొందుకుంటున్నారు ఎప్పుడు చూడండి అతిశయాస్పదంగా ఇస్రాయేల్కు వలే యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించు బాగా అర్థం చేసుకోండి ఇస్రాయేలు అంటే గొప్పజనం సాదృశ్యం యాకోబు అంటే లక్షా మంది సాదృశ్యం కాబట్టి ఒకప్పుడు ఇస్రాయేల్కి అతిశయాస్పదము ఉన్నది అంటే వీళ్ళు దేవుని బిడ్డలు దేవుని ప్రజలు పరిశుద్ధ జనంగం అని ఉన్నది అది పోగొట్టుకున్నారు కాని ఎప్పుడు తిరిగి పొందుకుంటారు యాపబులాగా మారినాక ఇస్రాయేలీలు యాపబులాగా మారినాకనే వారు తిరిగి అతిశయాస్పదంగా ఉంటారు అన్న విషయాన్ని అంటే గొప్ప జనము లక్ష నలభై అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం దాన్ని ఆ రీతిగా మనం ధ్యానించాము ఎందుకంటే మనకు అటువంటి పుస్తకాలు లేవు ఈ లోకంలో ఏ కామెంటరీస్ వల్ల కూడా కాబట్టి అది కేవలము ఆయన ఆత్మ అభిషేకం వలనే ఆత్మావేశం వల్లనే దేవుడు మనకు వాటి అంటే దేవుని ఆత్మ మనకు అనుగ్రహించింది అనుకొరతా సత్యాన్ని అన్వేషించడం కొరకు సత్యాన్ని స్వీకరించడం కొరకు సత్యాన్ని పట్టుకుని దాని ప్రకారంగా జీవించడం కొరకు దాన్ని ప్రకటించడం కొరికే ఆ సత్యం కొరికే మనము అక్కడ ప్రయాసపడుతున్నాం ఇది బయల్పరచబడ్డాక నువ్వు గమనం ఉండడానికి వీల్లేదు కదా కాబట్టి యాకోబు సంతతికి మరల అతిశాయాస్పదంగా అనుగ్రహించును ఎప్పుడు అనుగ్రహించును ఇదే నేను ఈ విషయాన్ని కొంతసేపు నేను మనం ధ్యానించి ఈ రోజు ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం వచ్చే వారం ఇంకా తీరిగ్గా సమస్యలు భయంకరమైన పనులు కానీ దేవుడు వారు మన ప్రభుత్వ దృష్టిలో చిల్లరా కదా ఎప్పుడైతే ఆ తలపు వచ్చిందో ఎంత భయంకరమైన సమస్యనే గాని అది సునాయాసంగానే దాన్ని అది అది చిల్లరా అన్న తలపు మనం వచ్చినామంటే మనం దేని విషయంలో భయపడము మనం అట్టుపోయిన కొంత వారక కొంత కాలం క్రిందట మనం ధ్యానించుకున్నాం అదే దేని విషయంలో మనం భయపడడానికి వీల్లేదు దేని విషయంలో మనం చింతించడానికి వీల్లేదు ఎందుకంటే మనం అది అది మన మన జ్ఞానంతో ఇది అర్థమైనవి మన జ్ఞానము వాడుకుని దీన్ని స్వీకరించింది కాదు అది కేవలము ఆయన కృప చొప్పునని వీటన్నింటినీ మనకి బయలుపరిచిండి కాబట్టి మీరు భయపడకడి నమ్మిక మాత్రం ఉంచుడి అని ఆజ్ఞ ఇచ్చింది యాగిరికి సంబంధించిన విషయాల్లో మనం ధ్యానించాం నువ్వు భయపడదు కదా దేని విషయంలో భయపడదు కాబట్టి ఎంత అవసరమొచ్చినా మనం భయపడలేదు అన్నింటినీ సునాయాసంగా తేలికగా తీసుకుని పోతానే ఉంటాం మనం సరే తప్పించుకోవడం కూడా దేవుడు ఇచ్చిన దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు మనం తప్పించుకోవాలి సమల నుంచి జారుకోవాలా అన్న విషయాన్ని చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి కొన్నిసార్లు అనిపిస్తుంటది అన్ని ఇంతగా మనం కాలాన్ని వృధా చేస్తున్నామే ఇంతగా మనము దేవుని వాక్యానికి దూరంగా అని కొన్నిసార్లు అనిపిస్తుంటది కానీ ఏలియా విషయాల్లో కూడా మనం ధ్యానించినప్పుడు ఏలియా గురించిన ఉపమానం అదే కదా ధైర్యాన్ని గురించి ఉపమానమేంది కొంతకాలం నువ్వు రెస్ట్ తీసుకోవాలా తప్పదు కొంతకాలం నువ్వు రెస్ట్ తీసుకోవాలా ఎందుకంటే నీ శరీర బలహీనతలుంటాయి నీ కాబట్టి కొంతకాలం రెస్ట్ తీసుకోవాలా తిరిగి మళ్ళా అంటాడు నీ శక్తికి మించిన ప్రయాణం అంటాడు నువ్వు కొంతకాలం రెస్ట్ తీసుకుంటే దానికి మించిన ప్రయాణం ఉంటుంది ఎందుకంటే నీ శరీరం మళ్ళా బలం పొందుకున్నాక నువ్వు తిరిగి మళ్ళా బలి విశేషంగా ఎన్నడూ దుని భూమిని దున్నడము ఎన్నడూ చేయని రీతిగా సేవని చేయడము దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఉత్తగా చెప్పేసి ఉత్తగా వినేసి పోయేది కానీ కాదు ఇక మీదట ఇది ఇంకా మనం ఇంకా ఫోర్స్ఫుల్ గా ఈ యొక్క సత్యాన్ని ప్రకటించే కాలానికి మనం వస్తున్నాం ఎందుకంటే మీరు దాని గమనిస్తలేదో సంపూర్ణంగా గొప్ప పతనం కావడం కనిపిస్తుంది సంపూర్ణంగా నేను చూస్తున్నా పర్ఫెక్ట్ గా అందుకే కావచ్చు నువ్వు ఫస్ట్ ఇది స్టడీ చేయి అని దేవుడు కొంత అట్టదిప్ప సంపూర్ణంగా చెత్తగా అయిపోతున్నాయి దేవుడు మనకు చూపించిన కొంత కాలం కిందట సరే మనం అప్పుడు రికార్డింగ్ చేయలేదు సరే అవసరం లేదు అప్పుడు రికార్డింగ్ ఉంటే దేవుడు బయలుపరుస్తాడా రికార్డింగ్ కొరికే దేవుడు బయలుపరుస్తున్నాడా దేవుడు మనకి ఎప్పటి నుంచో బయలుపరుస్తున్నాడు యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘము ఎంత భయంకరమైన పాపంలో చూసేది ఎందుకంటే వాడు మీ మధ్యలో నుంచే బయలుదేరినాడు భక్తుడు వాడు మీ మధ్యలోనే ఉన్నాడు మొదటి అన్నాడు కదా పర్ల బాప్తిజం ఇచ్చి యోహాన్ కాలం మొదలుకొని పర్లోక రాజ్యము బలవంతల చేత పట్టబడింది అన్నాడు అంటే బలవంతులు అంటే ఈ లోకంలో బలవంతుడు వాడే కదా కాబట్టి వాని అనుచరులు బలవంతులు వారి చేతిలో పట్టబడిందనేసి దేవుడు మనకి చూపించింది కాబట్టి యుగ సమాప్తిలో ఇంకా సంపూర్ణంగా బలవంతుని చేతిలో అది చిక్కబడింది కాబట్టి మనము బలవంతుని ఇంట్లో తీసుకొని రావాల ప్రపంచమంతటా విస్తరిస్తుంది బలవంతుని అందుకే నయకర్తని దేవుడే బలవంతుని దేవుడే మనం ఎప్పుడు విషయం అర్థం చేసుకోవాలా యోగుబంధించిన వాక్యం దేవుని ఆగ్య లేకుండా సైతాను యోగుని ముట్టలేకపోయాడు దేవుని ఆగే లేకుండా సైతాను యోగు పిల్లల్ని ముట్టలేకపోయాడు దేవుని ఆగ్య లేకుండా సైతాను యోగు ఇంటిని కూలగొట్టలేకపోయి బిల్డింగ్స్ కదా అవి పై కప్పు పడిపోయింది దేవుని ఆగే లేకుండా ఆయన బిల్డింగ్ కూలిపోలేదు కాబట్టి బిల్డింగ్ కూలిపోయినట్టు కూడా ఆయన ఆగ్యే ఉండాలా అది దేవుడు ఆగే వల్ల ఆయన చేతులతో కూలగొట్టడు సైతం చెప్తాడు నిన్ను నేను ఏర్పరచుకున్న పని కొరకు నువ్వు దానికే కొరకే నువ్వు అదే పని చేయాలి నువ్వు వేరే పని చేయలేవు నువ్వు చేయాల్సిన పని ఇదే ఆయననే కచ్చితంగా వాడిని ఆ పని కొరకు ఏర్పరచుకున్నాడు సరే వాడేం చేయాలని వాడి అనుచరుణ్ని ఏర్పరచుకోవాలి ప్రపంచమంతటా వాడు వాడు పని చేయించుకోవాలంటే వాడి అనుచరుణ్ వాడు ఏర్పరచుకోవాలి సరే కాబట్టి దేవుడే ఈ లయకర్తని పంపిస్తున్నాడు మీరు చూడండి రెండవ అధ్యాయంలో లయకర్త మీదకి వచ్చిచున్నాడు అంటే నా ఏం చేయలేను బిడ్డ అంటడా నేనేం చేయలేను నీ ఇష్టము వాడు నీ మీదకి వస్తుండో అంటడా వాని పంపించిందే నేను వానికి ఆజ్ఞ ఇచ్చిందే నేను ఎందుకు మీకు హండ్రెడ్ ఇయర్స్ క్రితం అవకాశం ఇచ్చిన మీరు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత చెడిపారు కాబట్టి మళ్ళీ నేనేం చేయాలా ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చిన మీరు మార్తలేరు హండ్రెడ్ ఇయర్స్ నేను ఓపిక పట్టినా ఆయన చాలా ఓపిక గలిగిన వాడు ఆయన చానా మనం ఎక్కడ చూస్తాం ఈ విషయం యోననే జ్ఞాపకం చేస్తాడు ప్రభు ఎంతో ఓపిక కలిగిన వాడివి ఎంతో నెమ్మది కలిగిన వాడు ఎంతో ఓడ్చుతున్నావు మమ్మల్ని అందరినీ ఎంతో కాలంగా హండ్రెడ్ ఇయర్స్ ఓపిక పడుతున్నాడు సరే ఆయన దృష్టిలో హండ్రెడ్ ఇయర్స్ అంటే సునైసమైంది కానీ మన దృష్టిలో హండ్రెడ్ ఇయర్స్ అంటే చాలా కాలం రెండు తరాలు అనుకోండి హండ్రెడ్ ఇయర్స్ అంటే రెండు తరాలు కాబట్టి హండ్రెడ్ ఇయర్స్ ఆయన ఓపిక పట్టిండీ అంటే ఆయన ఎంత దీర్ఘశాంతం గలవాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా మన ప్రభుత్వ సరే మనం కూడా మనకు కూడా ఆయన గుణగణం అవసరం మనం కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలనేసి పౌలు కొనుగోలు రాష్ట్రపతి గల చేస్తాడా అన్నింటినీ తాళమన్నాడు అన్నింటినీ భరించమన్నాడు అన్నింటినీ ఓర్చుకోమన్నాడు కాబట్టి మనకు కూడా దీర్ఘశాంతం అవసరమే కానీ గొప్ప జనము ఒక కాలం వస్తుంది వీటిని వాళ్ళు భరించలేరు వాళ్ళందరూ పగిలిపోవలసిందే గొప్ప భూకంపం అంటే అదే కదా భూమి గొప్ప జనం సాదృష్టం గొప్ప మహాభూకంపం జరగబోతుంది అని ప్రారం బంధంలో ఉన్నప్పుడు అది దేనికి సాదృష్టం ప్రపంచమంతటా దరి అంటే భూమి అనేది మొత్తం వరల్డ్ లా ఉంటుంది కదా ప్రపంచమంతటము పీసెస్ పీసెస్ కాబోతుంది అని ఇంగ్లీష్ బాగా చూస్తున్నాం లయకర్త నీ మీదకి వస్తే నువ్వు పీసెస్ అయిపోతావు అంటున్నాడు కాబట్టి మూడవ వచనంలో ఆయన బలాడ్ల డాళ్లు ఎరుపాయను ఎవరి బలాఠీల ఎవరి బలాఠీలు ఈ బలాఠీలు ఎవరు వాళ్ళు మరోసారి చూడండి ఆయన బలాఠీలు అంటే ఆయన ఎవరు ఎవరి బలాఠీలు వాళ్ళు ఎప్పుడు మీకు జ్ఞాపక మనం ఎప్పుడు ధ్యానించినము ఆమోసు గ్రంథంలో ధ్యానించినమా మూడు రకాల పురుగుల గురించి నాలుగు రకాల పురుగుల గురించి యోవేలు యోవేలు యోవేలు గ్రంథంలో అది నా సైన్యం అన్నాడా లేదా మహా సైన్యం నా మహా సైన్యాన్ని పంపిస్తున్నాడు అవి చిన్న చిన్న పురుగులు అవి మహా సైన్యం ఎట్లయి కాబట్టి నువ్వు శారీరకంగా అర్థం చేసుకుంటే చిన్న చిన్న పురుగులు మిడతలు పసరు పురుగులు అవి మహా సైన్యం ఎట్లయితే కాబట్టి అది ఖచ్చితంగా పురుగులు కావు పురుగుల వంటి మనుషులు మహా సైన్యం కాబోతున్నారు కాబట్టి ఇక్కడ కూడా జ్ఞాపకం చేసింది అదే వాక్యం ఆయన బలాఢ్యులు వారి యొక్క డాళ్లు ఎరుపాయను డాళ్ళు అంటే ఏం చెప్పండి కత్తి షీల్డ్ అంటారు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో షీల్డ్ అంటారు చేతిలో సోడ్ అంటారు కత్తి కగ్గము డాలు కదా డాళ్లు ఎరుపాయను అంటే ఏంది నువ్వు కత్తితో కొడితే ఆ రక్తం దాని మీద పడతది ఆ డాల్ మీద రక్తం పడుతుంది మొత్తం అదంతా రక్తంతో నిండి ఉంటది వీడి మొక్క మీద పడకుండా కూడా పెడతాడు ఎప్పుడు డాలు సైనికుడు సైనికుడు వాడి మీదకి ఏ ఉపద్రం రాకుండా ఏ దెబ్బ రాకుండా డాల్ అడ్డం పెట్టుకుంటాడు వాడు చేతిలో కడ్గం పట్టుకున్నప్పుడు అది దాని నడికినప్పుడు ఎదుటి వ్యక్తి ఎదుటి వాడిని ఆ రక్తము వీడి చిందుత చంపేవాడి మీద యుద్ధంలో మనం ఈ విషయాలు చెప్తున్నాం కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన బలాఠ్యుల డాళ్లు అంటే ఆయన మహా సైన్యము మొత్తము ఖడ్గముతో విచ్చలి మనుషుల మీద అది తిరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ మనము ఎహెచ్కేల గ్రంథాలను కూడా గురించి వారి వెంట కడ్కంబోతుందని ఏహెచ్కేలు వెంట్రుకలకు సంబంధించిన ఉపమానం ఐదవ అధ్యాయంలో ఎహెచ్కేలు వెంట్రుకలు గురి కత్తిరించుకోమన్నాడు కదా గడ్డము వెంట్రకలను కత్తిరించుకొని ఎన్ని భాగాలు చేయమన్నాడు నాలుగు భాగాలు చేయమన్నాడు ఒక భాగాన్ని అగ్నిలం వేయమనడు ఇంకొక భాగాన్ని గాలికి విసిరి వేయమన్నాడు దాని వెంట నాకు అర్గం పోతు అన్నాడు ఇంకొక భాగాన్ని అవి మూడు భాగాలు నాలుగో భాగం చెంగున ముడేసుకున్నాడు నాలుగు క్రైస్తవ గుంపులు అన్న విషయాన్ని మనం ధనిస్తాం సంబంధించిన ఉపానం కాబట్టి ఒక గుంపు వెనకలా కత్తిపోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది ఎక్కడైనా ఒకటే రీతికి వాక్యం మనం వెతుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి ఇక్కడ కూడా ఆయన బలాఢ్యులూ ఎరుపాయను ఆయన పరాక్రమ శాలురులు షారు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు సరే పరాక్రమ శారు వస్త్రాలు అంట రక్తంతో నిండి ఉన్నాయంట సర్పంలో తేళ్లు మళ్ళా రెండు గుంపులు బలాఢ్యులు బలాఢ్యులు అంటే బలాత్కారంతో జీవించేవాళ్లు అని అర్థం ఈ లోకంలో బలాత్కారంతో జీవించేవాళ్లు అంటే బలాఢ్యులు కాబట్టి మృగాలు మృగము చాలా బలమైంది కాబట్టి మృగము మృగము బలాఢ్యులకు సాదృము కాబట్టి ఆయన బలాఢ్యులు అంటే అది మృగాలకి సాదృశ్యము లేక మృగంతో మృగంతో ఉంది ఈ రోజు ఆ యొక్క మత క్రైస్తవ జీవితం వారి బలాన్ని వీరి మీద చూపిస్తుంటారు విషయం కాబట్టి బలాడ్యుల డాళ్లు రక్త ఎరుపాయను వారి పరాక్రమశారుల వస్తలు రక్తవర్ణపు వస్త్రములు వరే ధరించుకున్నారు అంటే అవి ఎర్రగైన కాబట్టి ఎందుకు ఎర్ర అయితే వాళ్ళు ముందుగానే రెడ్ డ్రెస్ వేసుకుంటే దాని గురించి చెప్పుకునే అవసరం లేదు కదా పర్టికులర్ గా వారి వస్త్రాలు ఎరుపు అవుతున్నాయి రక్తవర్ణపు వస్త్రాలు ధరించుకుని ఉన్నారంటే ఎప్పుడు ధరించుకున్నారు వాళ్ళు దాళ్లు ఎప్పుడు ఎరుగైనాయి మరణ కాండ ఆరంభమైనప్పుడే కదా అంతకుముందు ఎర్రగుండవు కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవాల్సి గొప్ప జనం ఏ రీతిగా భయంకరంగా మరణించబోతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు దాని చూడండి ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున బాగా అర్థం చేసుకోండి ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున అంటే వ్యూహం అంటే తెలుసా మీకు వ్యూహం వ్యూహం వ్యూహం అంటే ప్లాన్ ఒక పంక్తి ఒక ప్లాన్ గా ఒక సిస్టమేటిక్ గా గుంపులు గుంపులుగా లైన్ బై లైన్ గా సిస్టమేటిక్ అన్నట్టు వ్యూహం అంటే సిస్టమేటిక్ గా ప్లాన్ గా అర్థం కాబట్టి అంత ప్లాన్ గా ఎవరు చేస్తారు యాక్సిడెంట్ కంటే దందం దంధ గుంపులు గుంపులు వెళ్ళిపోతారు అంత సిస్టమేటిక్ గా అంటే ఎవరో కావాలనే చేసినట్లే కదా కష్టంగా మన ప్రభుయే దీని వెనకలో ఉన్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మన ప్రభుయే ఈ యొక్క సైన్యాన్ని ఆయన సైన్యం ఆయన బలాఢ్యులు నా మహా సైన్యం ఆయన ఇవన్నీ మన జ్ఞాపకం చేస్తుండడు ప్రభువే దీనిని పంపిస్తున్నాడు సరే ఎందుకు పంపిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండు ఆయన బిడల జాలి ప్రేమ ఉంది కాబట్టి పంపిస్తున్నాడు నువ్వు అనొచ్చు జాలి ప్రేమ అంటే ఎట్లా పంపిస్తాడు బ్రదర్ అందుకే హెబుల్ రాష్ట్ర పాతిగా పదకుండా జ్ఞాపకం చేస్తున్న కుమారులు ఆయన శిక్షకు విదేశ చూపించకపోతే వారు దుర్బీజులు అనుంది వాక్యం దుర్బీజం అంటే పనికిరాని సంతానం అని అర్థం దుర్బీజం అంటే పనికిరాని సంతానం అంటే తండ్రి లేని సంతానం అని అర్థం ఇంగ్లీష్ వైపు అట్లానే మీరు హెబుల్ రాష్ట్ర చూస్తే దుర్బీజం అంటే తండ్రి తెలియని వాడు అని అర్థం కానీ మనకి తండ్రి తెలుసు కదా మన ప్రభు మన తండ్రి కాని ఎవరైతే ఆయన శిక్షకు అవిధేయత చూపిస్తాడో లేక దాన్ని స్వీకరించాడో వాడు దుర్బీజంగా మారిపోతాడు అంటే దేనికి సంబంధించి సరే నువ్వు ఈ విషయాలు అర్థం కాకుండా ఆ వాక్యాన్ని అనేస్తే నీకు కూడా దేనో తెలియదు కానీ ఇప్పుడు ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది వాళ్ళు దుర్బీజంగా ఉన్నారు మళ్ళీ ఆయన శిక్షను స్వీకరించినప్పుడు వాళ్ళు తన బిడ్డల్లాగా స్వీకరించబడతారు తన బిడ్డల్లాగా మారతారు అని మనం యాకోబు విషయాలు ఎంతగా చూసినాం కదా ఇస్రాయల్ యొక్క అతిస్పదము యాకోబు అతిశయాస్పదంగా తిరిగి ఆయన అనుగ్రహించు అన్న విషయం జ్ఞాపం ఎప్పుడైతే వీళ్ళు శ్రమల కాలంలో మరణిస్తారో మరణం మరణం రుచి చూస్తున్నప్పుడు ప్రవ్వా నా ఆత్మను నీకు అప్పగించినాను అని ఏడో స్టెఫన్ ఎట్టన్నాడో వీళ్ళందరూ అట్లా అంటారు అప్పుడు వాళ్ళు మంచి బీజంగా లేక దేవుని సంతానంగా అప్పుడు తయారవుతారు అప్పుడు మహాశ్రమల నుంచి బయటికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి శ్రమల పాలు కావాల్సిందే లేదు బ్ర ఒక గుంపు యత పడుతుంది మిగిలిన పాలు అట్లా శ్రమల పాలవుతారు అని నువ్వు అబద్దాన్ని ప్రకటిస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు దేని గురించి అయితే నేను ఎత పడుతు నేను ఇవన్నీ తప్పించుకుంటున్నావో అది అబద్దం అని తెలియకుండా నువ్వు నివసిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు శ్రమలో ఇరికిపోతావు ని మనము ఆ ఎత్తబడే సంఘము అనే బోధ బైబుల్ లో లేదు అని మనం స్వీకరిస్తున్నాం ఆ సత్యాన్ని కాబట్టి ఆ ఈ శ్రమల కాలం వచ్చినప్పుడు నాకు తెలుసు పలాని టైంలో పలాని కాలంలో శ్రమ వస్తుందని కాబట్టి ఎట్లా తప్పించుకోవాలని దేవుడు మనకు జ్ఞానం ఇచ్చింది ఎందుకంటే మనం ఇప్పుడు సేవను పర్వతం మీద ఎంత పాటు నివసిస్తున్నాం అని ఎఫ్ఎస్ రాష్ట్రపతి గారు చూస్తాం ఎన్ని ఈ క్షణం మనము ఈ లోకంలో లేం మనం మనం శారీరకంగా ఈ లోకంలో ఉన్నాం గానీ ఈ క్షణము ఆత్మలో ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయన పర్వతం మీద ఆయనతో పాటు మనం నివసిస్తున్నాం అది నువ్వు గ్రహించగలవా నీ హృదయంతో దాన్ని చూడగలవా నువ్వు దానికి చూడాలా ఆ విధంగా నువ్వు తయారు కావాలా నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని నేను ఈ లోకంలో నుంచి కొనబడ్డ వాడిని ఆయన రక్తం పెట్టి నన్ను కొనుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్న ఈ క్షణము నేను నా ప్రభుత్వం నివసిస్తున్నా అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా అప్పుడే ఏం జరుగుతుందో నువ్వు గ్రహించగలవు లేకపోతే ఈ లోకంలో కొట్టుకోని పోతే ఇవి నీకు అర్థం కావు నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి బయటకు వెళ్తేనే గానీ ఇవి నీకు కనిపించే దేవుడికి వీటిని చూపించాడు సరే ఒక వాక్యాన్ని మీకు చూపించి ముగించుకుంటాను చూడండి ఆయన సైన్యము వ్యూహపరిచిన దినమున రథ భూషణములు అగ్ని వలె మెరుగుచున్నవి నాకు ఇది ఆశ్చర్యంగా ఉంది ఎంతసేపు గాని అగ్ని ఎక్కడికెళ్ళి వచ్చింది అంతవరకు రక్తం అంతవరకు కథలు ఉన్నాయి సడన్లీ అగ్ని ఎక్కడికి వెళ్ళొచ్చింది ఆ రథభూషణములు అగ్ని వలె రథానికి భూషణం రథం అంటే తెలుసు కదా మీకు రథాలు అంటే దానికి రెండు చక్రాలు ఉంటాయి దాని ముందు గుర్రం ఉంటది అది పరిగెత్తు ఉంటది దాంట్లోంచి అగ్ని రావడం ఏంటి అగ్ని సరే రథ భూషణములు అంటే రథం మీద ఉన్న ఆ యొక్క అలంకరణ రథం మీద ఉండే అలంకరణ సరే రథము పోతా ఉంటే ఆ రోడ్కి అది ఒత్తిడికి ఆ చక్రాలు తిరుగుతుంటే అలాకెళ్ళి అగ్ని రావచ్చు కానీ ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం చూడండి రథభూషణములు అగ్ని వలె మెరుస్తున్నాయి మెరుచున్నవి సరళ దారమయమైన ఈటెలు ఆడుచున్నవి సరళ దారమయమైన అంటే సనసన్న సరళమంటే సనసన్న తీగల లాంటి చెట్ల లాంటివి వాటి యొక్క ఈటెలు ఆడుచునవి అంటే సనసన్న తీగల్లాగా ఉండి ఆడుతున్నాయి అంటే ఈ రథంలకెళ్ళి వచ్చేవి ఇప్పుడు చూడండి నాలుగవ వచనం వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోచున్నవి అర్థం చేసుకోండి రథములు మికిలి తొందరగా పోచున్నవి ఈ రోజు మీకు అర్థం కావాలా రథములు మికిలి తొందరగా పోతున్నవి ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరుతుందో జ్ఞాపకం చేస్తున్న నా హోము ద్వార దేవుడు ఎప్పుడు నెరవేరబోతున్నాయి రథములు మికిలి తొందరగా పోతున్నాయి రథములు ఎప్పుడు కూడా మిక్కిలి తొందరగా తొందరగా పోతాయి గుర్రాలు ఎంత స్పీడ్గా పరిగెత్తే అవంత స్పీడ్గానే పోతా ఉంటాయి కానీ మికిలి తొందరగా అంటే ఇవన్నీ యుగ సమాప్తిలో ఉండే మోటార్ వెహికల్స్ కి సంబంధించిన ప్రవచనోటార్ వెహికల్స్ కాలం చెప్తున్నాడు మన కాలం అంటే ఈ రథాలు చాలా స్పీడ్ గా పోతున్నాయి చూడండి ఇవి నిజంగా మోటార్ వెహికల్స్ కాదనేది వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి రాజ రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తున్నవి సరే మనం చూస్తూ ఉంటాం యాక్సిడెంట్స్ ఒకదాని మీద కూడా వరిగెత్తా ఉంటాయి ఇవన్నీ కాబట్టి ఇది ఖచ్చితంగా మన కాలంలో నెరవేరుతుంది ఈ ప్రవచనము ఈ కాలంలో నెరవేరుతుంది నా ఆయన దర్శనంలో చూస్తుండే ఇది ఏంది ఆశ్చర్యంగా ఇంత స్పీడ్ ఎట్లా వరిగెత్తున్నాయి ఇది మన కాలంలో ఉండే మోటార్ వెహికల్స్ ఆటోమొబైల్స్ జీపులు వ్యాన్స్ లారీలకి సంబంధించింది వాక్యం లేక ట్యాంకర్స్ అంటా ఆర్మీ ట్యాంకర్స్ అంటే చూసిన వాళ్ళు ట్యాంకర్స్ పోతా ఉంటాయి అవి చాలా స్పీడ్ గా ఉంటాయి పోయి బాంబ్స్ వేసేస్తూ ఉంటాయి అగ్ని అవి కక్కుతున్నాయి దాని చెప్పాడు అది ఈ మోడన్ దేశంలో ఉండే ఆ యొక్క మోటార్స్ ఏ రీతిగా అగ్ని కక్కుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి గొప్ప జనం మీదకి అగ్ని కక్కుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏ రీతిగా వీళ్ళు శ్రమల పాల్పు కాబోతున్నారు అది ఊహిస్తే నాకు ఒలిజల కట్టిపోయడం అనేది కాదు అగ్ని కక్కుతున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నా హోము కాలంలో ఇవన్నీ లేవు టెక్నాలజీ కానీ ఆయన దర్శనంలో చూసి ఆయనకు అర్ధమైనట్లు ఆయన కాలానికి సంబంధించిన నాలెడ్జ్ తో దాన్ని విశదీకరించింది కానీ నిజంగా ఆయన కాలానికి సంబంధించిన కానీ కాదు అది ఎప్పుడు నెరవేరుతుంది ఆయన కాదు కానీ మన కాలంలో ఇవి నెరవేరుతున్నాయి జ్ఞాపకం చేస్తుంది మోడర్న్ టైమ్స్ అంటే ఈ యుగ యుగ సమాప్తి ఎంత ఫాస్ట్ ఉన్నాయి వరల్డ్స్ ఫాస్ట్ కార్స్ వరల్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ వరల్డ్ ఫాస్టెస్ట్ ప్లేన్స్ ఇవన్నీ వస్తున్నాయి మన కాలంలో అనికంటే ఫాస్ట్ ఇప్పుడు ఇంకొక ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో మీరు హైదరాబాద్ ఎంత స్పీడ్ గా పోతుంటా ట్రైన్స్ ట్యాంక్ మండ్ మీదకెళ్ళి ఆడికెళ్లి ఇకెళ్లి అన్ని స్పీడ్ గా పోతా ఉంటాయి ఈ ట్రైన్ హైదరాబాద్ ఆశ్చర్యకరమైన పట్టణంగా తయారవుతాడు అందుకే ఇది మాకు కావాలంటారు అందరు ఎవరైనా బ్రతకొచ్చు కాబట్టి దీన్ని మాకు ఇవ్వకపోతే మేము ఎట్లా బ్రతకాలా మా పిల్లలు ఎట్లా అని ఒకరు కూడా కొట్లాడుతూ ఉంటాడు ఒకరు అంటాడు మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే ఇది మనకే ఉండాలంటాడు ఇంకోటి అంటాడు మా పిల్లలు చదువుకోవాలా వాళ్ళ భవిష్యత్తు సిద్ధపడాలా అంటే ఇది మాకు కూడా కావాలా అట్లా అందరూ ఒక పట్నం ప్రపంచంలో ఏ పట్టణం కొరకైనా ఎక్కనే కొట్టాడుతున్నారు ఎరుసలేం గురించి ఎంతమంది కొట్టాడుతుంది ఈరోజు ఇతరలు కొట్టాడుతున్నారు పాలస్తీన్ కొట్లాడుతున్నారు అరబీలు కొట్లాడుతున్నారు పది పది దేశాలు అవి అరబ్ దేశాలు పాలస్తీనా దేశము అరబ్ దేశం గానే కాదు మన ప్రభు పుట్టిన ప్రాంతం అదంతా కాని పాలస్తీనా దేశస్తులు కూడా మాకు ఎరుసలేం పట్టణం కావాలని కొట్లాడుతున్నారు ఎందుకు రితిగా చెప్తే ఫస్ట్ వాళ్లే వచ్చారునం మనం ఎన్నిసలో చూసినాం ఫిలిస్తీన్లు క్రీటు పట్నం క్రీటు ద్వీప నివాసులు వాళ్ళ ద్వీపం నీళ్ళలో మునిగిపోయినాక వాళ్ళు ఎక్కడ రావాలా వచ్చి అక్కడ స్థిరపడినరు అబ్రహం కంటే ముందు కాబట్టి న్యాయంగా చూస్తే అది వాళ్ళకు సంబంధించింది మీరు అక్కడ చెప్తావు ప్రభు మన దేవుడు ఇసల్ పలకి ఇచ్చిండ్రుడు బ్రదరా పట్నం నువ్వు నువ్వు శారీరకంగా ఆలోచిస్తున్నావు పరమ ఎరుచలం గురించి మాట్లాడైనా శారీరకమైన ఇస్సల గురించి ఎప్పుడు మాట్లాడలేదు అది ఉపయతిగా సుధమా గుమరాకి సాదృం అని ప్రణంగు చూపించింది అక్కడ మన ప్రభువు చిలువేయబడను అని కూడా ఉంది వాక్యం అది సైతన్ సమాజం వాళ్ళు అని కూడా చెప్పబడింది ఆ వాక్యం కాబట్టి ఈ లోకంలో అందరు దాని గురించి కొట్లాడుతున్నారు ఎవరు చూసినా ఒక పట్నం గురించి కొట్లాడుతున్నారు ఈ లోకంలో కాబట్టి మనం మట్టుకు ఒకటే పట్టణం గురించి కొట్లాడుతున్నాం ఏదో పట్నం పర్లోకపట్నం కదా చెప్తారు మనం కొట్లాడుతుంది పర్లోకపట్నం గురించి ఎక్కడుంది అది మీ మధ్యలోనే ఉంది ఎక్కడో ఉంది అనేది కాదు మీ మధ్యలోనే ఉంది కాబట్టి మీరు దాని గురించి కొట్టారు కాబట్టి నాహోము చెప్తున్న ఈ యొక్క మరణకాండ లేక గొప్ప జనము శ్రమల పాలే మరణించడం అనేది ఎప్పుడు నెరవేరుతుందంటే రాజవీధులలో రాజ మిక్కిలి మిక్కిలి తొందరగా పోచున్నవి అవి ఒకదాని మీద ఒకటి పడి పరిగెత్తున్నవి ఆర్మీ ట్యాంకర్స్ అక్కనే ఉంటాయి దాని చైను చైన్తో నడుస్తుంది అది అది ఒకదాని మీద వెళ్ళిపోతుంటది స్పీడ్గా వెళ్ళిపోతూ దాని ముందు ఏ మాట వచ్చినా దాన్ని ఎక్కేసిపోతా ఉంటుంది అంత స్పీడ్ ఉంటుంది అది ఆర్మీ ట్యాంకర్స్ అండ్ దాని కింద ఏ వచ్చినా క్రష్ అయిపోతావు పీసెస్ విస్ ఆర్మీ ట్యాంకర్స్ అట్లా ఉంటాయి అవి కార్లు మోటార్ వెహికల్స్ అన్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడతా పోతున్నాయి చూడండి అవి దివిటి ల అవి దివిటి ల అంటే ఎంతో దూరం నుంచి అవి లైట్స్ వెలుగుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తుంది చూడండి మెరుపు అవి పరిగెత్తుచున్నవి వాటికి లైట్స్ ఉంటాయి చాలా స్పీడ్ గా పోతుంటది ఎట్వరంటది ఆయన అవన్నీ దర్శనంలో చూసిండు నాహో యుగ సమాప్తిలో ఈ శమల కాలంలో యాకోబు అతిశయాస్పదంగా మార్చబడే కాలము ఎప్పుడు అంటే ఈ కాలం అని చెప్తున్నాడు కాబట్టి నీ బాధ్యత ఏంటంటే కాలములు సమయంలో మన ప్రభు ఆధీనంలో ఉన్నాయి కాబట్టి నువ్వు మన నువ్వు ప్రభుని స్వీకరించినప్పుడు నీకు ఆ సమీపంలో అర్థం కావాలా కాలములు సమయాలు నీకు అర్థం కావాలా ఎప్పుడు అర్థమైతే క్రీస్తుకు గలిగిన మనసు మీరు ధరించుకుంటేనే ఇది ఖచ్చితంగా మన కాలం సంబంధించింది ఎప్పుడు నెరవేరుతుంది అనేది నేను కూడా చెప్పాలని మనం బ్రదర్ సిక్స్ ఇయర్స్ నుంచి మనం ధరిస్తున్నాం ఇంకెక్కడ నెరవేరుతున్నాయి అన్న సిక్స్ ఇయర్స్ నుంచి దీర్ఘ శాంతం కలిగిన వాడు అని నువ్వు ఎందుకు అర్థం చేస్తావు గొప్ప అందరూ మరణ ఉండబోతున్నారు వాళ్ళందరూ రక్తం మార్చబడబోతున్నారు భూమి ఘోషించున్నది ఎప్పుడు ఘోషిస్తుంది అది అది సస్తపడి ఘోషిస్తుంది భూమి ఘోషిస్తుంది సృష్టి ఏకగ్రీవంగా ములుగుతున్నది ఇవన్నీ ధ్యానిస్తున్నారు కానీ దాని అర్థమైంది గొప్ప జనం అంతా ఎరితిగా శ్రమల పాలుగాబోతుంది అన్న విషయాన్ని కదా మన ప్రభు మన చూపిస్తున్నాడు మెరుపు అవి పరిగెత్తునవి రాజు తన పరాక్రమశారులను జ్ఞాపకము చేసుకునగా వారు నడుచుచు పడిపోదురు ప్రాకారం నాకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గర నున్న తెరవబడుచున్నవి నగరు పడిపో ఏనగరం? నగరం నిర్ణయమయను అది దిగంబరమై కొనిపోబడుచున్నది సరే నగరము పడిపోంది దిగంబరంగా మారడం ఏంది కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి నిజంగా నగరం కాదు అది నిజంగా బిల్డింగ్స్ రాళ్లతో కట్టబడ్డ నగరం కాదు అది దేనికి సంబంధించింది అది దిగంబరంగా తయారు అందుకే మనం ప్రాణంగా అందిస్తాం కదా నువ్వు దిగంబరుడు అన్నాడా లేదా ఎప్పుడు నువ్వు క్రీస్తుని ధరించుకోమన్నాడు మెట్టుకు సోదరునారా క్రీస్తుని ధరించుకున్నాడు అంటే రక్షణ అనుభవాన్ని కలిగి ఉండండి అన్నాడు ఎప్పుడైతే రక్షణ పోగొట్టుకుంటావో నువ్వు దిగంబరివి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఈ పట్టణము పట్టబడబోచున్నది ఏం జరగబోతుందనిక ఇంకా నదుల దగ్గర నున్న గుమ్మలు తెరవబడుచున్నవి గుమ్మం అంటే మీకు తెలుసు కదా ఇవి తలుపులు గుమ్మం అంటే తలుపులే కదా పెద్ద తలుపులు నది దగ్గర ఉంటే గుమ్మములు తెరవబడుతున్నాయి అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా అందులో నుంచి అన్నీ వస్తాయి అన్నట్టు నదుల నదుల తలుపులు తెరవబడితే ఆ నదులలో ఉండే నీళ్లన్నీ వచ్చేస్తాయి అన్నట్టు అంటే బాగా అర్థం చేసుకోవాలి ఏమొస్తాయి మీ మీద ఆ నీళ్ళ నుంచి ఏమొస్తాయి మీ మీద అర్థం కాబట్టి అవన్నీ గొప్ప మీద పడబోతున్నాయి అంటే సర్పముల తేళ్లు మీ మీద పడతాయి ముఖ్యంగా తేళ్లు పడతాయి గొప్ప జనం నగరు పడిపోవచ్చున్నది పడక తప్పదు నువ్వు క్రీస్తులో నిలబడకపోతే నువ్వు కష్టంగా పడిపోతావు అది నిర్ణయం అయింది అంటే ఆల్రెడీ ఫైనల్ ఇంకా నో అవకా వేరే అవకాశం లేదు అది నిర్ణయం అయిపోయింది ఇంకా ఫైనలైజ్ అయిపోయింది అంటున్నాడు దేవుడు కాబట్టి ఇంకా త్వరలోనే అన్న విషయాన్ని జ్ఞాపకం ఇంకా ఫినిష్డ్ అది నిర్ణయం ఇంకా డిసైడెడ్ నిర్ణయం అంటే డిసైడె డెసిషన్ దేవుడు అంటున్నాడు అది పడిపోవడం నిర్ణయం ఇంకా త్వరలో పడిపోబోతున్నది అది దిగంబరమై కొనిపోబడుచున్నది ఇప్పుడు చూడండి ఎవరు వాళ్ళు గువ్వలు మూలుగునట్లు దాని దాసిలు రొమ్ము కొట్టుకును మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీతి కొల వలే ఉండెను దాని జనులు పారిపోచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచుకున్నవాడు చూచువాడు ఒకడును లేడు వెండి కొల బంగారము కొలపెట్టి అది సకల విధమైన విధమునైన విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది అది లెక్క లేక ఉన్నది లెక్క దేవుడు చూస్తున్న దానికి లెక్క లేదు అంటే దాని లెక్క మొత్తానికే పోయింది దేవుని దృష్టిలో అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది చాలా త్వరగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాం ప్రపంచమంతటా క్రైస్తవ సంఘము ఇట్లా తరగా పోతున్నది అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది అది లేదు పట్టణం ఈరోజు ఆ పట్టణం లేదు తువ్వకాలలో కూడా ఏం ఎవ్వరికి ఒక రాయి ముక్క కూడా దొరకలేదు నినివే పట్టణానికి సంబంధించి అప్పుడెప్పుడు ఆ చిన్న చిన్న రాళ్లు సగం ముక్కలు ఆ వాళ్ళు ఆ నీనా నీనా దేవత లేక దాగోని దేవత లేక అష్టారు దేవత వాటిని పూజించారు ఆ దేవతల బొమ్మలు రాళ్లు చెక్కబడే రాళ్లున్నాయి కానీ దాని తలకాయలు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి అట్లున్నాయి అవి గుర్తుపట్టకుండా ఉన్నాయి బొమ్మలు కానీ దాన్ని నామరూపాలు లేకుండా దేవుడు చేసిండస్తుంటే కానీ ఇక్కడ ఈ వాక్యం అంతా చూస్తుంటే భవిష్యత్తు జరగబోయేటట్లయితే చెప్తున్నాడు ఈ వాక్యం చూడండి మరోసారి నగరుల నదుల దగ్గర ఉన్న గుమ్మంలో తెరవబడుచున్నవి అంటే స్టార్ట్ అయితున్నాయి తెరవబడినవి అంటే గతంలో జరిగిపోయినాయి తెరవబడుచున్నవి అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి నగర్లు పడిపోచున్నది అంటే స్టార్ట్ అయితుంది ఇంకా పడిపోతుంది పడిపోయింది అంటే గతం పడిపోతున్నది అంటే స్టార్ట్ అయింది అని అర్థం అది దిగంబరమై కొనిపోబడుచున్నది అంటే దిగంబరిగా అయిపోయింది కాబట్టి కొనిపోబడుతున్నది ఇప్పుడు అది దిగంబరం అయింది కాబట్టి తను ఏసులో విడిచిపెట్టింది కాబట్టి దిగంబరం కాబట్టి ఇది కొనిపోబడుతున్నది కట్టబడినప్పటి నుండి నిన్నవే నీటి కొను వాళ్ళే ఉండేను దాని జనులు పారిపోచున్నారు ఒకప్పుడు నీటి కొను వాళ్ళే అంటే అన్న జీవం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు మటుకు అది పోగొట్టుకున్నది గువ్వలు మూలుగున్నట్లు దాని దాసులు రొమ్ము కొట్టుకొనుచున్నారు అంటే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రొమ్ము కొట్టుకుంటున్నారు అని చెప్తున్నట్టు ఇంకా స్టార్ట్ కాబోతుంది ఇది నెరవేర్లే ప్రవచనం నిలువుడి నిలువుడి అని పిలిచిన తెలుగువాడు ఒక్కడును లేడు వెండి కొలపెట్టి బంగారము కొలపెట్టి అది సకల విధములైన విచిత్రము గల విచిత్రములకు ఉపకరణములతో నిండి ఉన్నది అది లెక్కలేక ఉన్నది అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగ్గుచున్నది అంటే అయిపోయింది అని చెప్తున్నాడు నిజమే పట్నం లేదు రోజు కాని అగుచున్నది అన్నాడు అంటే ఇంకా కాబోతున్నది మన కండ్ల ముందు జరగబోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది అది సంపూర్తి కాబోతున్నది అని చెప్తున్నాడు చెరువుల హృదయమును కరిగిపోచున్నది మోకాళ్ళు వణుకుచున్నవి ఎందుకు అప్పుడు ఎప్పుడు ప్రార్థం చేయని వాడు ఎన్నో సంవత్సరాలు మోకాళ్ళ మీద లేనివాడు లాస్ట్ లో మోకాళ్ళు అంటే వణుకుతాయి అవి మీరు తర్వాత మోకాల మీద ఉంటే ఏమవుతుంది మీకు ఉరుకుతా ఉంటది ఎందుకు ఉరుకుతా ఉంటాయి అలవాటు తప్పినందుక లేక భయంతో నా నేను మోకాలుంటే ఎక్కడికి వెళ్తే దయ పట్టుకుంటుందేమో అని భయం వస్తుంది కొంతమందికి ఉంటుంది నీలో బలహీనతలు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీద లేవాడు ఒంటరిగా నీకు భయం ఉంటుంది పక్క నుంచి ఏమొస్తుందా అని వస్తుంది భయం తప్పకుండా కానీ మనకు రాదు వచ్చినా మనం పట్టించుకోము ఎందుకంటే మనము ఆయన చెంగున ముడివేబడ్డ వాళ్ళము కాబట్టి దానికి తగినట్లు జీవించాలి కదా నేను చెంగున ముడివయబడ్డాననేసి అతని ఏమర్థం దానికి అర్థమే లేదు దానికి తగినట్లు మనం జీవించాలా అదే విషయాలు నేను వచ్చేవారని చూపిస్తాను ఎందుకంటే అసలు ఈ రోజు చూద్దాం అనుకున్నా గానీ ఈ వాక్యం మనల్ని ఎవరు తీసుకెళ్తుంది అది దేవుని చిత్తం అంతే గొప్ప జనం పట్ల మన బాధ్యత ఏంది నేను ధ్యానిద్దాం అనుకున్నాను ఈ రోజు కానీ వచ్చేవారు మనం దాన్ని దీర్ఘంగా ధ్యానిస్తాం త్వరగా నేనే త్వరగా నా హోమం ముగించుకోవాలైతే నాకేం త్వరగా రికార్డ్ చేసి ఇంటనేట వాళ్ళ నా ఆశ అసలేదు నాకు ఇది నా పని కాదు నా ప్రభు పని ఆయన దానికి ఆయన పని కొరకు ఆయన ఏమని ఇస్తాడు అతేనా ఆయన పని కొరకు ఆయన ఏమని ఇస్తాడు మనకు ఆశ ఉంది ఆయనని మహిమపరచడం కొరకు ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి ఆయన పని కొరకు ఆయన ఏమని ఇస్తాడు సరే ఎక్కడిస్తాడు అడిక పడేస్తాడా దానికి ఒక విధానం ఉంది అక్కడికి వెళ్ళి పడేడు నీకు ఇస్తాడు ఒక విధానం ఇస్తాడు నువ్వు బై షాప్ లో కొనుక్కోవాలి అది విధానం అది షాప్ లో కొనుక్కోవాలంటే పైసలు ఇస్తాడు అదొక విధానం పైసలు ఎట్లా ఇస్తాడు అది ప్రయాసంతోనే కూడింది అది కూడా కష్టపడితేనే వస్తాయి పైసలు ముత్తగా ఇచ్చేది కాదు కదా మనం ముత్తగా ఎవరి దగ్గరికి వెళ్ళి పైసలు అవన్నీ అట్లనే ఉంటాయి అవన్నీ సేవలోనే వాడబడుతా ఉంటాయి జమ ఆ జమ పైసలన్నీ సేవలోనే వాడబడుతా ఉంటాయి అక్కడ చిట్ట తీసుకువడేది కాదు కదా అది సేవలకు సేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రభు కొరికే వాడబడతా ఉంటాయి అది విధానం అది మనం నేర్చుకున్నాం కాబట్టి దాంట్లో మనము ఎవరికి కూడా అవకాశం ఇవ్వం లెక్క ఎవరు కూడా మనకి చేపెట్టి చూపించినట్టు మనం అవకాశం ఇవ్వడానికి వీల్ దాన్ని సేవ నిమిత్తమే మనం వాడుతూ ఉంటాం మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి మీరు చెప్పాలా ఎందుకు నొస్తాయో నడుములు అందరి ఒక్కడంటే ఒక్క నడుము నొప్పిలేసిందంటే అర్థం ఉందేమో కానీ ఇక్కడ అందరి నడుములు నొచ్చుచున్నాయి ఎందుకో తెలుసా వారి జీవితంలో ఎప్పుడు వాళ్ళు పరిగెత్తలే ప్రభు కొడు కదా ఎక్కడున్న వాక్యం నేను ఇక్కడ రాస్తున్నా చూడండి ఒకసారి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వస్తున్న చూడండి లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటామా దేవుడే చెప్తున్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి ఆమె ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆమె ఎందుకు తిరిగి చూసింది వెనకాల ఎవరని చెప్పగలరా యోనా కూడా చూస్తున్నాడు ఇంకా ఎప్పుడు శిక్షిస్తాడు దీన్ని ప్రవచనమైతే ప్రవచించండు దూరం పోయి చూస్తున్నాడు ఇంకా వస్తేమో దీని ఉపద్రం దీనివే నాశనమైపోతుందేమో అని ఇంకా ఎదురు చూస్తున్నాడు కానీ అది నాశనం కాకపోవగా అప్పుడు కోపం వస్తుంది అని ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది కానీ లోతు భార్య కాదు లోతు భార్య ఎందుకు తిరిగి చూసింది నువ్వు బాగా అర్థం చేసుకోవాలా అనేది సాధారణంగా మనం ఈ విషయం మత్తేశ్వర తిన్నాల జిల్లా ప్రభు జ్ఞాపకం చేసిండు పొలంలో ఉన్నవాడు తిరిగి తిరిగి ఇంటికి పోవద్దు పైన వాడు ఉండాలనుందా అట్టనే చెప్పింది కదా ఎందుకన్నాడు లోటు భార్యను జ్ఞాపకం తీసుకున్నాడు ఎందుకే పొలంలో ఉన్నవంతో ఉపద్రవం వస్తుంటే అరే ఇంట్లో నేను పైసలు పెట్టినా కట్టలు అది వస్తుందా లేదా మా ఇంట్లో అయ్యే త్వరగా పరిగెత్తాలా అట్లీస్ అవన్నీ తీసుకొస్తా అవి తీసుకెళ్లిపోతా అని వాడు పోయితే ఏమైతుంది పై మీద పడుతుంది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి లోతు భార్యను జ్ఞాపకం చేస్తుండే అంటే ఆమెకి సుధమ గొమ్మర మీద ప్రేమ చాలా ఉంది ఈ లోకం మీద చాలా ప్రేమ ఉంది ఆమె ఇంటి మీద చాలా ప్రేమ ఉంది ఆమె చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళున్నారు అక్కడంతా వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు మతశ్వార్త పద్ధతి ఏసుకో చెప్పిండే లేదా నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన నాకు మీరు పాత్రలు కారనడు కాబట్టి మనం తీర్మానించుకోవాలి లోకంలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు నీ కుటుంబీకులనా నీ బంధుమిత్రులన్నా నీ స్నేహితులనా నీ ఉద్యోగ సలాలనా నీ ఆస్తులను అంతస్తునా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఏ మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించదు అది నిశ్చయం అది మనం తీర్మానించుకోవాలి మన లైఫ్ లో మన ప్రభుని తప్ప మనం ఎవరిని ప్రేమించం ఎక్కువ బాధ్యత ఆదరాన అభిమానం చూపించాల సన్మానించాల తల్లిదండ్రులను సన్మానించాలా పెద్ద ఆదరించాలా పిల్లలను ఆదరించాల వృద్ధులను యవనస్తులను ఆదరించాలా కన్యాకర్లను ఆదరించాలను యోగు అన్నీ మనకు చెప్పబడ్డాయి మన బాధ్యతలు ఈ లోకంలో ఉన్నందుకు మన బాధ్యత కానీ మన ప్రభు కంటే ఎవరిని కూడా మనం ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు గొప్ప జనం ఎందుకు శ్రమల పాలుగా పోతుందంటే ఈ లోకాన్ని ప్రేమించింది అందుకు లోతున్ భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు లోతు భార్య తిరిగి చూసింది కాబట్టి అంటే తను ప్రేమించిన వాటి ఆశ ఇంకా అప్పటికుంది ఆమె బలహీనత కాబట్టి మనము అట్లా దేని కూడా ప్రేమించదన్న విషయాన్ని ప్రభు మనకి ఇప్పుడు జ్ఞాపకం లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది ఎందుకు తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొను దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకును ఆశ్చర్యం కదా సజీవంగా కాపాడుకుంటాడట అంటే ఇది శారీరకమైనది కాదు తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకును దాని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకుంటాడట అంటే దేనికి సంబంధించిన విషయం ఇది ఆత్మీయకు సంబంధించిన కదా కాబట్టి మనము నినివే సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం కదా వారి ప్రాణాలు కొడుకు వాళ్ళు పరిగెత్తున్నారు అందుకు నడుము నొప్పులు యుగ సమాప్తిలో అందరి ముఖములు తెల్లబోచున్నవి ఎందుకు తెల్లబోతే తెలుసా అది చూపించి అది చెప్పి మీకు నేను ముగించిస్తా ఎందుకు తెల్లబోతే తెలుసా తెల్లబోవడం అంటే తెలుసా మీకు ఎసలు అర్థం తెల్లబోవడం అంటే తెలుసా ఎవరికన్నా అర్థం తెల్లబోవడం అంటే ఊహించరాని ఆశ్చర్యం తెల్లబోవడం అంటే అయ్యో ఏమైపోయింది అనేది తెలబోవడం వారి ముఖాలు తెలబోడం అంటే ఆశ్చర్యంతో శిథిలం శిలంగా అయిపోవాల రాయిగా తయారైపోవాలి తెల్లబోడమంటే అర్థం ఒక్కసారి ఏది జరిగిపోయింది ఊహించనిది జరిగిపోతే నీ పరిస్థితి ఎట్లుంటది అది తెలియబోవడం అంటే ఊహించని రీతిగా ఆమె తిరిగి చూస్తే తెల్లబోయింది రాయిగా తయారైపోయింది ఉప్పు స్తంభంగా తయారైంది కదా ఆయన తెల్లబైంది ఉప్మాదవన్నీ మనకు బాగా అర్థం అవుతుంది తెల్లబోడమంటే నిజంగా తెల్లగనని కాదు ఉప్పు స్థంభం తెల్లగొట్టదని కాదు ఒక ఒక పాస్టర్ ఒకసారి చెప్తుంటే నేను విన్నాను ఆయన చెప్తున్నాడు ఇప్పటికి కూడా ఉందంట సదమ గుమ్మర స్థలం అక్కడ ఆయన ఏం చేసిండు ఒక కెమెరా మ్యాన్ ఆ మొత్తం ఆ భూమి అంతా చూస్తే అది ఈరోజు కూడా ఒక్క చెట్టు కూడా మొలవలేదంట ఆ భూమి మీద ఇప్పటికి కూడా ఎన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు అగ్ని గంధకాలు దాని మీద కుమ్మరించాడు ఆ పట్టణం మీద అది మొత్తం ఇట్లా ఫ్లాట్ అయిపోయిందంటే మొత్తం రాళ్లు రప్పలు అక్కడక్కడంట మొత్తం ఆ భూమి అంతా ఆయన చెప్తున్నాడు ఎంత మన జమేది ఉప్పు ఉప్పు గడ్డలు తయారైనాయంట ఆయన చెప్పేది ఏంటంటే ఏదో సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నాడు ఒక పాత్ర ఎప్పుడైతే అగ్ని గంధకాలు కుమరించబడి మనుషుల శరీరాలు కాల్చబడతాయో అవి అట్లా ఉప్పు గడ్డల్లాగా తయారైతాయంట ఆయన చెప్తున్నాడు నేను ఎక్కడ కూడా సైంటిఫిక్ గా చదవలేదు నేను సైన్స్ స్టూడెంట్ నే కానీ నేను ఎప్పుడు చదవలే అని అక్కడ ఎన్నో వేల సమస్యలు అక్కడ లేవు పాడు అన్ని జంతువులు పోయి అక్కడ అవన్నీ తింటుందంట ఆ ఉప్పు గడ్డలే మన శరీరంలో ఉప్పు ఉంటుంది కదా ఆయన చెప్పేది అది ఆ అగ్ని గంధకాలకి ఉప్పులాగా తయారైపోయిందట మన శరీరాలన్నీ కాబట్టి ఆయే ఆమె శరీరం కూడా ఉప్పులాగా తయారైందని చెప్తున్నాయని అట్లా అది ఎంతమో నిజమో నాకు తెలియదు అర్థమైంది ఏంటంటే తెల్లబోవడం అంటే ఊహించినది నీ మీదికి వస్తే నీ పరిస్థితి ఏముంటదో నువ్వు ఎట్లా దాన్ని స్పందిస్తావో అది తెల్లబోడమంటే ఊహించడాన్ని ఆశ్చర్యకరమైంది భయంతో కూడింది తెల్లబోడమంటే ష్యూర్ నా మీదకి వచ్చేసిందే నేను అనుకోలేదే అది తెలబోడం కాబట్టి బాగా చేసుకోండి నాకు ఏమి కాదు నేను అన్ని శ్రమలు తప్పించుకుంటాను నేను ఎత్తబడతాను అని తీర్మానించుకున్నవాడు శ్రమలలో ఇరుకుతే తెలబోడా తప్పక తెలబోతాడు కాబట్టి గొప్ప జనం అందరూ తెలబోవడానికి కారణం అదే వాళ్ళు అబద్ద బోధన్ని ఆశ్రయించారు ప్రపంచం ప్రతి క్రైస్తవ సంఘం నుండి కూడా ఎక్సెప్షన్ కాదు అక్కడ ప్రతి క్రైస్తవ సంఘం ఎందుకంటే ప్రభు మనకి ఎప్పుడో చూపించిండు ముద్దంతా ఫుల్ కాబట్టి ఒక్క సంఘం కాదు ఇది స్పెషల్ సంఘం అని చెప్పడానికి లేదు ఎందుకంటే నువ్వు దానికి లాయల్టీ చూపిస్తున్నావు నేను దానికి సంబంధించిన వాడిని శారీరకంగా నువ్వు గుర్తింపుని చూపించుకుంటున్నావు అంతేగాని మొత్తం ముద్దా పులిసిపోయింది అన్న ప్రభు శిష్యులు చెప్పలేదు ఎవరు చెప్పలేదు నువ్వు శిష్యుడు చెప్పిండు కదా అనేసి నువ్వు హేతువాదం మనుషులు అట్లంటారు శిష్యులకి బుద్ధి బ్రదర్ శిష్యులకు తెలివి బ్రదర్ ఇక్కడ చెప్తారు పాస్టర్స్ శిష్యులకి అంతగా నాలెడ్జ్ లేదు బ్రదర్ కాబట్టి వాళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమేమో చెప్పించారు అని అట్లా కొట్టేస్తారు ఒకవేళ కాని అందుకే దేవుడు మనకి ఆ విషయాన్ని చూపిస్తుంది మన ప్రభువు నోటి నుంచి వచ్చింది ఆ విషయాన్ని కదా మన పరుగు ద్వారానే అవన్నీ చెప్పబడ్డాయి ఆ మనము దాన్ని జాగ్రత్తగా ధ్యానించాల తెలబోడం అంటే ఏదైతే నాకు నాకు కలగదు అని అనుకున్నారో అది కలిగినప్పుడు తెలబోతారు నా మీదకి ఉపధం రాదు అని అనుకున్నప్పుడు ఆయన ఆయన సైన్యాన్ని ఉపదవాన్ని నా మీదకి ఏం రాదు నేను సంరక్షితంగా నేను రక్షణ పొందినను నేను ఏసు పొందుకున్నాను నేను పరిశుభత్మ పొందుకున్నాను నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని నువ్వు ఆ బద్దాన్ని నమ్ముకున్నప్పుడు నీ మీరికి ఉపద్రం నిన్ను ఎవరు తప్పించలేడు తప్పించు ఏసరో ఒకటే ఆయననే వెట్టి పెడుతుంది నేను ఎట్ట అందుకే గొప్ప జనం అందరూ మరణిస్తారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం నేను మీకు వచ్చావాలని చూపిస్తా అండి మత మరోసారి కాబట్టి మనకి ఒకటే బాధ్యత ఏ రీతిగా మనకు బయలుపరచబడ్డ సత్యాన్ని వాళ్ళ ప్రకటించాల ప్రకటించకపోతే వారి అతిశయాస్పదము వారికి తిరిగి రాదు మీరు బాగా అర్థం చేసుకోండి బుద్ధులేని కన్యకలు సంత విధుల్లో పోయి ఏం చేశారు తెచ్చుకున్నారా చూడని ఇచ్చిండరా వాళ్ళకి ఎవరిస్తారు వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకుంటారా ఎంత పశ్చాత్తపడినా కాని వారికి సత్యం ఎట్లా బయలుపరచబడుతుంది చూడని చెప్పాలే కదా రేతుడు కొన్నెలికి చెప్తే బయలుపరచబడిందా లేకుంటే ఫిలిప్ నప్పుంసోప్యంకి చెప్పకుండా అయిపోండేనా బైబిల్ అంతటా ఇవే కదా మనకు ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం ఊడనే ఒకరు చెప్పాలి కదా సత్యం బయలుపరచబడ్డాక ఫిలి బయలుపరచబడింది చెప్పిండు సీమోను పేదలు అంటున్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది ఆ జంతువులైంది అన్నాడు అనడం నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన పక్షపాతి కాదు అని అవిట ప్రభువా నిశితమైన జంతువుల నేనేట సంపద అంటున్నాడు కలలో కాని కొమ్మేని కుటుంబం రక్షణ పొంది పరిశోధన పొందుకొని భాషలలో శృతిస్తుంటే అప్పుడు అర్థమైంది దర్శనం ఆయనకు అప్పటి వరకు దర్శనాలు అర్థం చేసుకుంటే జ్ఞానం రాలేదు దేవుడు ఆ క్షరం ఇచ్చి నేను కాబట్టి ఎవరో ఒకరు పోయి చెప్తే గాని ఆ గొప్ప జనము అతిశయాస్పదాన్ని పొందుకోలేదు ఇస్రాయల్ ప్రజలు యూధ గోత్రంగా తయారు కాలేరు ఎప్పుడైతే వాళ్ళు యూధా గోత్రంగా తయారైతారో యూదుల్లాగా మార్చబడతారో అంతరంగ నేను చెప్పే విషయం ఇసల్ పనులు అంటే శారీరకంగా మేము చెప్పుకునే అంతరంగ మందు యూధంగా మార్చుకుంటేనే వారికి తిరిగి దేవుడు అతిశయాన్ని ఇస్తాడు మనం అతిశయించాలి ఒక్క బోస్టింగ్ అంటారు ఇంగ్లీష్ లో బోస్టింగ్ అంటే అతిశయించడం బోస్టింగ్ ఈస్ గుడ్ అని ఉంది కానీ కేవలం మన ప్రభులనే ఈ లోకంలో దేని గురించి కూడా మనం బోస్ట్ కావద్దు అతిశయించదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఫిలిప్ నపుంసకుడు అయినా ఎత్తి ఒక్కడు ఎందుకు ఎంత ఇదంతా ఆశ్చర్యకరంగా నాకు కనిపిస్తుంటది ఆ నపుంసకుడికి ఎందుకు చెప్పాలా కాబట్టి ఉపమా రీతిగా తెస్తా నపుంసకుడు అంటే ప్రసవించలేడు పిల్లల్ని కనలేడు గొప్ప జనము కనలేదు లక్ష నలభై నాలుగు వేల మంది కనగలరు అరణ్యంలో స్త్రీ అన్న ఉపమానాన్ని మనం మినిసలు ధరించడం ఆమె ప్రసలు పడుతూ మగ కనింది అది మనకి సాదృశ్యం గొప్ప జనం లక్ష నలభై నాలుగు మనమందరము అట్ల శ్రమలతో గొప్ప జనాన్ని కంటున్నాం ఈ లోకంలో ఏసులోని వాళ్ళ జీవితంలో కంటున్నాం ఇంకో రీతిగా అర్థం చేసుకోవాలా కాని వాళ్ళు కనరు నువ్వు పిలుపులాగా గొప్పజనం పోయి ప్రకటించాల వాళ్ళు నపుంసకులు వాళ్ళ నపుంసకులు వాళ్ళు ప్రసవించలేరు కనలేరు పిల్లల్ని కానీ వాళ్ళని దేవుడు రక్షించుకుంటున్నాడు కానీ అట్లా విడిచిపెట్టేస్తే నాకు ఇవన్నీ బాగార్థమైన విడిచిపెట్టితే కానే కాదు నువ్వు ఆ బాధ్యత నిర్వర్తించాలా మీరు సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించాలా సత్యాన్ని ప్రకటించాలి సువార్త అంటే సత్యమే కదా ఏస్వే సత్యము నేనే మార్గము సత్యము జీవం అన్నాడు అది మనం ప్రకటించాలా ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పర్వ రంగంలో అది సత్యాన్ని మనం ప్రకటించాల గొప్ప జనానికి ప్రకటించాలి మనం మనకి ఇవ్వబడిన బాధ్యత అదే దాన్ని మనం నిశ్చేత కలిగి దాన్ని స్వీకరించి ముందుకు పోవాలా ఎన్నడూ చెప్పని విధానంగా ఈ సత్యాన్ని మనం ప్రకటించాలా అటువంటి కృప భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థించాం పరిశుద్ధు రఘు ప్రవ్వాహోము గ్రంథంలోని ఎన్నో విషయాలు మీకు మాకు చూపిస్తున్నారు తది యుగ సమాప్తిలో ఇవి కచ్చంగా నెరవేరుతాయన్నారు ప్రవ్వా మాడేస్ లలో ఇవి నెరవేరుతాయని మీరు మాకు ఈరోజు చూపిస్తున్నారు ప్రవ్వా బట్టి మీకు ఎంతో వందాలి ప్రవ్వా కాబట్టి ఇంకా మేమింత అనుమానమే లేదు మాకు మీలో అనుమానమే లేదు ప్రవ్వ మాకు దృఢమైన నిశ్చేత మీలో ఉంది నాయన మీరు తప్ప ఎవరు ఇవి మాకు చూపించలేరు మీరు తప్ప ఎవరు మాకు ఇవి అనుగ్రహించలేరు మీ ఆత్మ ద్వారానే ఇవి మాకు బయలుపరచబడుతున్నాయి మీ ఆత్మ ద్వారానే మీరు మాకు వాటిని అర్థం చేసుకునేటట్లు తయారు చేస్తున్నారు ప్రవ్వ దాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు స్థుతులు వందనాలు అర్పించుకుంటున్నాం సీమోను పేతులు కొనేలి కుటుంబీకులకు ప్రకటించింది ప్రవ్వ వాళ్ళ సత్యాన్ని స్వీకరించారు ఫిలిప్ నపంసకునికి ప్రకటించండి ప్రభా అతను స్వీకరించి ఇప్పుడు మేము గొప్ప జనానికి ప్రకటిస్తున్నాం ప్రోబ్బా అందులో అనేకులు దీన్ని స్వీకరిస్తారని మేము విశ్వసిస్తున్నాం నేను కణని గొడ్రాలు నువ్వు ధన్యు ధనురాలవు అన్నాడు ప్రభా గొప్పజనం గురించి వారిలో ఒకరుడు నశించుకోవద్దని మీరు ఆసక్తి కలిగినాడు ప్రభా మనుష కుమారుడు నశించిన దానిని వెలికి రక్షించడానికే వచ్చిండడు ప్రభా గొప్ప జనము అందరిని రక్షించిపోతున్నారు ప్రభావ వారిని రక్షించుకోవడం కోరికే వెదికి వెదికి రక్షించడం కొరకే మీరు ఈ లోకంలోకి వచ్చినారు ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా కాబట్టి మేము పనిని విశ్వాస సహితంగా మీ యొక్క ఆత్మీ నడపి ఇచ్చండి మా శరీరానికి స్వస్థపరచండి అనారోగ్యాన్ని కొట్టివేసి మీ మహిమార్దంగా మమ్మల్ని నిలబెట్టి మీరు అగ్రహత పరుచుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి